నా తండ్రి నీకేస్తులుస్తాం ఇక సాయంకాల సమయంలోనైనా మరోసారి మీ సంధికి మేము వచ్చినాం ప్రావా రాయన బిల్లి త్వరగా నడిపించండి ప్రతి ఆటంక పరుస్తున్న ప్రతి చీకటి శక్తులను ఏ సూకరిస్తున్నాము పాతాలలో బంధిస్తున్నాం దేవా ఆటంకాలు కొట్టివేయండి ప్రావా బిడ్డలందరూ సమయానికి మీ సంధి నడిపించండి ప్రావా నైనా పాటల మీరు మహిమ పొందండి వాక్యల ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రావా నా దేవా మీ వాక్యాన్ని ప్రతి వాక్యని మేము స్వీకరించాలా మా హృదయంలో అవలంబించుకోవాలా దాన్ని భద్రపరుచుకోవాలా ప్రభావ ఆ వాక్యం ప్రకారం మీ పాటించాలా ప్రభావ నైనా ఎస్ అయ్యా పాటించే వర్లాగా ఉండాలా ఓ ప్రభావ చెప్పిపోయేవర్లాగా ఉండదు ప్రభావ ప్రతి వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చుకోవాలంటే అది దాన్ని మేము ప్రాక్టీస్ చేయాలా ప్రభావా అది మేము అమలు పరచుకున్నప్పుడే అది సంపూర్ణ స్థితికి ఎదగాల ప్రాభ ఆ రీతిగా మా జీతాలను ప్రభావ నడిపించమ అదిష్టం మీ కృపా వెంబడి కృప మాకు అనుగించినైనా గొప్ప దేవానికే వందనాల ప్రభావ ఎవరుకు గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రించినారు ఇక సాయంకాల మీ సంధిలో కూర్చొని ప్రభావ నేను స్థుతించి గనపరిచి మీ స్వరం మీ కృపా ఓ ప్రవ ఐహికమైన విచారంతో మేము కొట్టుకుని పోకుండా ప్రవా పతిదీ ప్రవ మీ చిత్తానుసారంగా సమస్త ప్రవర్తనలో ప్రభావ మీకు మైమకరంగా జీవించాలా మాలు ఇంకేమైనా బలహీతలు ఉంటాయి చూపించండి ప్రభావ మేము సంపూర్ణ ఊటగా మేము సాగిపోవాలా అలాంటి పరిచర్లు మమ్మల్ని అందరూ నడిపించండి నా దేవానికి ఎంతో వందాలు ఇసయ్యా మీరు అక్కడ తొరిగింది ప్రవ నైనా ఇసయ్యా అనేకులకు ప్రభా మీ స్వాగత ప్రకటించాలా మేము విడిపించాలా ప్రవ నైనా ఇసయ్య నా తండ్రి ప్రతి దశలోనైనా నైనా మీ ప్రేమను మేము చూపించాలా అది సువార్త రూపకంగా నేను మీరు నైత మీరు అవి మాకు బయలుపరిచినారనైనా నీకు ఎంతో వందాలు ఇస్తాయా సువార్థ ద్వారానే ప్రభావ మీరు వెలుగుని ప్రకటించ చేసినారనైనా ఓ ప్రభా నా తను మీ ద్వారానేది బయటకు వచ్చింది కాబట్టి మమ్మల్ని వెలుగుగా లోకంలో ఈ వెలుగుని ప్రభావ అనేకులకు మేము ప్రకటించాలా నిజమైన వెలుగు ఓ ప్రవ మనిషికి చూచలాగన కనివిపగలుగులాగనా మీ వాక్యాన్ని మేము ప్రకటించాలా అలాంటి అభిషేకం అలాంటి పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికి అనుగ్రించమని ప్రవ్వాడల ద్వారా మరి పని వాక్యం మాట్లాడి ఈ ఆరాధన అంతట్లో ప్రవ్వ మీరే ఆధిపత్యం నడిపించండి మా తలంపులు మా ఆలోచన సమస్తాన్ని కొట్టివేండి ప్రవ్వా పరిషుదాత్మ మీ వశంలో తీసుకోండి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని ఏసు పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థిష్టాం తండ్రి ఆమె జీవితం నీలా ఉండలని ఏసునాయంతో ఆశున్నది జీవితం లో నీలా ఉండలని ఏసునాయంతో ఆశున్నది తీరు నా cheritu uh prabhu ladu uh -huh. ప్రభు పాదాలచంతం జీవితం లో నీలా ఉండాలని ఏసునాయంతో ఆశున్నది జీవితం లో నీలా ఉండాలని ఏసునాయంతో ఆశున్నది పరిశుద్ధతలు ప్రార్థించుటలు ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలు ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని నీలాగే చేసి నీతో నే నీ దరికి చేరాలని తీరు నా నా కోరికా ప్రభు పాదాల చెంత తీరు నా కోరికా చేరితి ప్రభు పదలచంత జీవితం లో నీల ఉండాలని ఏసులో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని ఏసున్నాలో ఎంతో ఆసున్నది కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలు కూర్చుండుటలు నిలుచుండుటలు మాట్లాడుటలు ప్రేమించుటలు నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీదరికి చేరాలని నీలాగే బ్రతికి నీ నెరవేర్చి నీ చేరాలని తీరు నా చేరితి ప్రభు పాదాల చెంత తీరు నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత లో నీలా ఉండాలని ఏసునాలో ఎంతో ఆసున్నది జీవితంలో నీలా ఉండాలని ఇసునాలో ఎంతో ఆశున్నది సర్వాశక్తుడు నాకు సర్వమాయనే సర్వాశక్తుడు నాకు సర్వమాయనే సర్వమాయనే నాకు సమస్తమాయనే సర్వమాయనే నాకు సమస్తమాయనే సర్వాడుక సర్వమాయాని మార్గ సత్య జీవంబుయేసే మార్గ సత్య జీవంబుయేసే మార్గమాయా మార్గమాయాని మార్గమాయా మార్గమాయాని శక్తుడుకు సర్వర్వర్వమాయని జీవా రము జీవా పనమునాయనే జీవా రము జలము జలమునాయనే శాంత జలమునాయనే జలమునాయనే శాంత జలమాయనే సర్వా శక్తుడుకు సర్వమాయాని ఆది అంతాము అల్పా ఓ మేఘాయా ఆది అంతాము అల్పా ఓ మేఘాయా మేఘాయాతుడు ఆయాని ఓ మేఘాయాతుడు ఆయాని సర్వాతుడుకు సర్వమాయాని రక్ష నా పరిశుద్ధత నీతి ఆయా రక్షా నరిశుద్ధత ఆయనే నీతి ఆయనే దేవా నీతి ఆయా నీతి ఆయనే దేవా నీతి ఆయనే సర్వాతుడుకు సర్వమాయాని పునరుద్ధానాము నిత్య జీవా మాయాని పునరుద్ధానాము నిత్య జీవా మాయాని జీవాయాని శక్తుడునా సర్వమాయని హల్లేకు హూయాకు సర్వ పాత్రృడా హల్లే లోయా సర్వ పాతృడా పాత్రృడాని పాత్రుడానే ఆశ్రయ దుర్గా మాయా సర్వా నాకు సర్వమాయాని సర్వమాయాని నాకు సమస్త మాయాని సర్వమాయాని నాకు సమస్త జీవితంలో నీలా ఉండాలని ఎంతో ప్రార్థన చేశా పరిశుద్ధులు తండ్రి కృపామైడ జీవం గల ఏసయ నీకెంతో వందాలనైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధుడైన దేవ నీకేస్తు తులి స్తోత్రం అయినా ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా తండ్రి మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాతు మమ్మల్ని కాచి కాపాడనందుకే ఎంతో వందనాలు ప్రభావ అందును బట్టి నేను తీస్తున్నాం ఘనపరుస్తున్నాను సమస్త ఘనత మహిమ ప్రభావములు ఈ సయానికి చెల్లించుకుంటున్నామైనా ఈక సాయంకాల సమయంలో మీ వాక్యం మేము ధ్యానించబోతుందిగా ప్రభావ మాట్లాడండి మా జీవితాలు మా హృదయాలు సరిజయనైనా మీకు అంగీకారంగా మేము ఉండాలని సహాయపడండి మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనిగించినైనా పరిశుధాత్మ దేవ మా హృదయంలోకి రమ్మని ప్రార్థిష్టమైనా మా లోండి మీరు మాట్లాడమని ప్రార్థిష్టమైనా మీ ఆత్మ ధర్మం నడిపించి ప్రవ నా అనేకమైన సత్యాలు మీ రోజు మాకు బయలుపరచమని ప్రార్థిష్టం మా తలంపులు మాలోచన సమస్తాన్ని కొట్టివేణి ప్రవ్వ నైనా తలంపులకు మేము చోటిస్తున్నాం దేవ నా ప్రవర్తన అంతట్లోనైనా మీ యొక్క అధికారానికి మేము నన్ను నీ వర్శంలో తీసుకోండి మీరే నన్ను నడిపించమని ప్రార్థిష్టం సహాయపడమని ప్రార్థిష్టం ఏనా ఆత్మీయులతో నడిపించండి రానబెడ్డి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేండి ప్రభు ఈ యొక్క వాక్యదనం అంతట్లో మీరు మాకు సహాయ మీ ఆత్మ చేత నడిపించమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామం తండ్రి ఆమె ఆ దేవుని కృపను బట్టి మరొక అవకాశం ప్రభు నాకు అనుగ్రహించండి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను కాబట్టి ఆ ఈరోజు కొంత సమయం దేవుని వాక్యంలో మనం సమయం గడుపుదాం ఎపిస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం చూసిన తర్వాత లోకాసువార్త అధ్యాయంలోకి మనం వెళ్దాము ఇక్కడ రెండవ వచనంలో క్రీస్త మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉన్నటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనిను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నట్టి కాబట్టి ఏసు ప్రభు ఒక ఆయన జీవన విధానంలో ఏసు క్రీస్తు ప్రభు ఆయన ఎట్లా జీవించిండో ఏ రీతిగా మన కొరకు ఆయన బలిగా అర్పించబడి అనే విషయము అవి పౌలు అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే ఆయన ప్రేమించనున్నప్పుడు ఎలాంటి ప్రేమ ఆయన చూపించిడు మన కలువరి స్థితిలో ఆయన చూపించిన ప్రేమ అది ఎంతో త్యాగపూరితమైన ప్రేమ ఆ ప్రేమ మనుషుల్ని పాపం నుంచి విడదల కల్పించింది కాబట్టి దేవుని ప్రేమలో ఎంతో శక్తి ఉంది ఆయన ప్రేమ మనల్ని జయించింది ఎందుకంటే దేవుని ప్రేమ ఎప్పుడైతే మనం మనుషులకు చూపిస్తామో మనుషుల యొక్క నుంచి మనుషులు విడుదల ఎందుకంటే దేవుని ప్రేమ అంటే దేవుడు అగ్ని ఆయన మన దేవుడు దహించు అగ్ని వాక్యం కాబట్టి ఆయన ప్రేమలో కూడా అగ్ని ఉంటది అది ఎవరోకి అర్థం కాదు ఎందుకంటే ఆయన ప్రేమ ఎంతో శక్తివంతమైంది కాబట్టి మనుషుల ప్రేమ బలహీనమైంది అది దేనికి కూడా మనుషుల్ని ప్రయోజనకరంగా ఉండదు ఈ లోకపరంగా తాత్కాలికంగా ప్రేమ చూపిస్తాం కానీ ఆ ప్రేమ అనేది మనుషుల్ని పాపం నుంచి విడదల కానీ దేవుని ప్రేమ మటుకు మనుషుల్ని పాపం నుంచి విడదాల అంటే దేవుని ప్రేమలో ఎంతో శక్తి ఉందన్నట్టు ఎందుకంటే ఆయన అగ్ని కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చే ప్రతిది ఆయన చేసే ప్రతి క్రియ అగ్నితో కూడిందన్నట్టు ఆయన పరిచయం కూడా అగ్నితోనే కూడింది ఆయన ప్రేమ ఆయన చెప్పిన ప్రతి ఒక బోధలో కూడా దేవుని శక్తి కనిపిస్తూ ఉంటది ఎందుకంటే ఆయన వాక్యం విన్న ఆయన సమాజ వాక్యం ప్రకటించినప్పుడు అపవిత్రమైన ఆత్మల దయ్యాలు కూడా అవి విలవిల అంటే ఆయన వాక్యంలో అంత శక్తి ఉందన్నట్టు ఆయన చెప్పే ప్రతి మాటలో ఎంతో శక్తి ఉందన్నట్టు అలాంటి శక్తి ఏ రీతిగా అది మనకి అది రావాలా అనేది మనం అర్థం చేసుకోవాలా పరిచర్లో సేవా జీవితంలో మనం ఉంటున్నప్పుడు దేవుడు ఆయనను పోలి మనం నడుచుకోవాలంటే ఆయన ఎట్లా పోలి ఎట్లా నడుచుకున్నాడు ఏసు ప్రభు ఆయన జీవన విధానం ఆయన లైఫ్ ఆయన ఆయన జీవించిన విధానం ఒకసారి మనం స్టడీ చేస్తే ఎన్నో విషయాలు అక్కడ ఉంటా ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్ వర్క్ కాబట్టి అలాంటి జీవితాన్ని మనం పోల్చుకున్నప్పుడు క్రైస్తవు పోల్ నడుచుకోవటం అని చెప్పడం ఈజీనే కానీ అట్లా పోలి నడుచుకోవాలంటే అంత ఈజీనా ఒక్కసారిగా చెప్పి అయిపోతుందా కాదన్నట్టు కాబట్టి నువ్వు ప్రయాస ముందుకు పోతున్నప్పుడే ఆ స్థితికి ఎదుగుతా అలాంటి సంపూర్ణ స్థితికి ఎదగగలం అందుకే అపోజ్ విన్న పౌలు అంటాడు సంపూర్ణలు సాగిపోదాం అన్నాడు ఎప్పుడైనా ఎప్పుడవుతో మనం సంపూర్ణలుగా దినదినం మనం సంపూర్ణంగా తయారు కావాల కాబట్టి దేవుడు ఎందుకు ఆ రీతిగా ఆయన ఒక ఆత్మీయ విధానంలో ఎన్నో విషయాలు దేవుడు ఆయన ఆయన బయలుపరిచినట్టు మనం చూస్తాం ఎన్నోన్నో విషయాలు ఎన్నొన్నో ఆత్మీయమైన సత్యాలు మన ప్రభు అక్కడ చూపించినట్టు మనం చూస్తాం కాబట్టి దేవుడు ఏ రీతిగా మనల్ని ప్రేమించిండు కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతకొని ప్రేమించింది కదా ఎంత ప్రేమించిండు ఈ రోజు మనం ఎంత ప్రేమిస్తున్నాం అతి ప్రేమ దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ అది ఎంతో శక్తివంతమైంది కాబట్టి ఆయన ప్రేమను ఒక అనిపిస్తూ ఒక దశలు అనిపిస్తూ ఉంటుంది నిజంగా మనం ఆయనను ప్రేమించే వారం ఆయన ప్రేమను నిజంగా మనం ఇతరులకు ఇస్తున్నమా లేక నిజంగా మనం ఆయనను ప్రేమిస్తున్నామా కాబట్టి ప్రేమించే వాళ్ళు అది క్రియల రూపకంగా అది కనిపిస్తున్నట్టు ఆ క్రియ అది పరిపూర్ణతే మనుషులకు రక్షణ కాబట్టి అలాంటి రక్షణ కార్యం జరగాలంటే దేవుని యొక్క ప్రేమ నీళ్ళు సమృద్ధిగా కొమ్మరించబడి ఉండాల ఎందుకంటే ఆయన చూసిన పత్తి ఒక్కరిని ఈ లోకంలో ఎంతోమంది రోగులు ఉన్నారు కదా రోగులున్నారు ఎంతోమంది గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు అందరూ ఉన్నారు లోకంలో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మొట్టమొదట వాళ్ళని చూసిండు ఆయన సేవ ఆరంభంలో ఆయన వచ్చిన పర్పస్ వేరే కానీ ఆయన చూసిన స్థితి ఆయన ఆయన చూసిన విధానం వాళ్ళ వాళ్ళ తట్టు ఆయన చూసినప్పుడు అని ఎంతో ప్రేమ జాలి దయ కరుణ కలిగింది కాబట్టి ప్రతి ఒక రోగిని స్వస్థపరిచిండు ఫస్ట్ ఆయన స్వస్థపరిచిడు అనేకుల్ని స్వస్థపరుస్తూ అనేకులకు సువార్త ప్రకటించి కాబట్టి దేవుడు అలాంటి ప్రేమ మన ప్రభువు ఆయనను ఎట్లాంటి ప్రేమ మన చూపించిండు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు అలాంటి త్యాగపూరితమైన ప్రేమ మనుషులు చూపించే ఆ ప్రేమ చూపిస్తే మనుషులు పాపం నుంచి విడుదల పొందుతారు మనం సువార్త ప్రకటిస్తాం అనేకులకి ఎన్నో ఎన్నో ప్రాంతాలు పోయి వాక్యాన్ని ప్రకటించి వస్తాం ప్రకటించడం వరకు మన బాధ్యత ప్రకటించిన తర్వాత ఏ రీతిగా ఆయనకి ఎదురైనాయని ఎవరో ఎవరైనా చెప్పగలరా అట్లా అర్థం చేసుకోగలరా మనం అది చేయాలా ఇది చేయాలని మనం చెప్తాం ఎట్లా చేయాలని సంఘాలు ఈరోజు చూస్తే ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం చేయాలా అది చేయాలా అని ఎన్నో విధాలుగా వాళ్ళు టైం అనేది ఈ లోకంలో ఖర్చు పెడతా ఉంటారు మేము చేసేది దేవుని పనే కదా అని చెప్తా ఉంటారు కానీ అక్కడ ఎక్కడ కూడా శక్తి కనిపించదు అన్నట్టు టైం ప్రకారంగా వాళ్ళ వాళ్ళ స్థితి ప్రకారంగా వాళ్ళ వాళ్ళ ఆలోచన ప్రకారంగా చేసుకుంటూ పోతారు దేవుని ఆలోచనకు చోటు ఇవ్వరు అన్నట్టు చోటు మానవ తలంపులతోని మానవ జ్ఞానంతో ఆ రీతిగా పోతా ఉన్నప్పుడు ఎక్కడుంటుంది శక్తి చెప్పండి దేవుని శక్తి మనుషులు అది అది చూపించలేని స్థితులు ఉన్నారు దేవుని సేవకులు అది ఎప్పుడు వస్తుందంటే బయటికి ఎప్పుడైతే మనము అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లేక ఒక కుటుంబకులో ఒక ఆరాధనలో ఒక ప్రేయర్ మనం పాల్గొన్నప్పుడు అక్కడ వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు కనిపిస్తుంది అది కాబట్టి దేవుని ప్రేమ ఆయన ప్రేమ మయుడు మనొక దినం ఒక గృహంలోకి ప్రార్థన మీటింగ్ పోయినప్పుడు ఎన్నో అనుమానాలు వాళ్ళకి ఆ కుటుంబానికి ఎన్నో ప్రాంతాలు ఎన్నో ప్రాంతాలు తిరిగినారు ఎన్నో తాయిత్తలు కట్టుకున్నారు ఏమేమో చేసిండు వాళ్ళు అంత భయంకరమైన స్థితులు ఉన్నప్పుడు ఎట్లా వాళ్ళకి చెప్పాల శ ఏ రీతిగా వాళ్ళకి చెప్తే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఆ రీతిగా అలాంటి ఆత్మ నడిపింపు దేవుడు మనకి ఇవ్వాలా మనందరికీ ఎందుకంటే వాళ్ళ స్థితి ఏంది వాళ్ళ వాళ్ళ హృదయ పరిస్థితి ఏందో అది గ్రహించగలగాల అది గ్రహించినప్పుడే ఆ టైం ప్రకారంగా నువ్వు వాక్యం ప్రకటిస్తే వా ఆత్మలు వింటాయి కాబట్టి దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేసింది కాళ్ళు నొప్పితోని ఆమె మంచానుబడి ఉంటే ఆ అక్కడ పోయి ప్రార్థన చేసినాం బ్రదర్స్ సిస్టర్స్ అందరం ప్రార్థన చేసినాం ఈ రోజు ఆమె నడుస్తుందంట అది ప్రభు కార్యం కదా కాబట్టి ఆ కదురాత్మలు మనం ఎన్నో మన ఈ ప్రేర ఆరాధనలో కేబీపీఎంలో పురాతన కాలమైన దురాత్మల సమూహాలు కుటుంబాలు వాళ్ళు తరతరాల నుంచి వెంబడిస్తేనే మనం చూసినాం కానీ ఎవరు వాక్యాన్ని స్వీకరించలే కానీ నేను ఆ వాక్యాన్ని స్వీకరించిన గొప్పగా చెప్పుకునేది కాదు కదా ఎందుకంటే అది నేను నేను ప్రార్థన పరిచయలు వెళ్ళిన మూడు స్థలాల్లో లేక నాలుగు స్థలాలలో ఆ దాని పరిమాణం దాని విధానం నేను చూసిన తర్వాత నేను అడిగిన మీ మీ పూర్వీకులు ఎట్లా ఎట్లా ఉండేటోళ్ళు ఏ రీతి ఉన్నప్పుడు అంటే దేవుడు నాకు ఎట్లా బయలుపరిచో ప్రార్థన ఆ సమయంలో ఆ ప్రార్థన సమయంలో ఎట్లా పురావాలకు వాక్యం ప్రకటించాలా అనే ఆ సమయంలో ఎప్పుడైతే నేను ప్రార్థనలు కూర్చొని ఉన్నాను అక్కడ వాళ్ళతో మాట్లాడుతూనే నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా ఆ టైంలో దేవుడు చూపించిండు తర్వాత అడిగినప్పుడు ఆ చూపించిన రీతిగా వాళ్ళు అక్కడ చెప్పటం తర్వాత ఆ దురాత్మలని అక్కడి నుంచి వెళ్ళిపోవటం అని చూపిస్తుంది కానీ ఇప్పుడు వెళ్ళి వెళ్ళిపోతాయి తర్వాత మళ్ళా తిరిగి ఆహ్వానిస్తే మళ్ళీ తిరిగి వస్తేనట్టు ఈ విధానాలు ఉన్నప్పుడు వాళ్ళ ఆత్మలు ఎట్లా రక్షణ పొందుతాయి వాళ్ళు ఎట్లా ప్రభుత్వంతోకు రాగలరు అంటే క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటము అని మనకు తెలుసు పోరాటము ఈ పోరాటంలో ఎట్లుంటుందంటే ఎన్నో ఒడుదుడుకులు ఎన్నో ఆటంకాలని ఎదురవుతూ ఉంటాయి మనకి ఆ టైంకి వాళ్ళు చెప్పే స్థితి కూడా మనకు కనిపించదు ఒక దశలో అంత భయంకరమైన స్థితిలో వాళ్ళు ఉంటే ఆ రీతిగా వాళ్ళు అయినా కానీ మన దేవుని ప్రేమను మనం చూపిస్తూ ఆయన ఎలాంటి ప్రేమ నేను ప్రేమించిండో ఏ రీతిగా నువ్వు ప్రేమించిండో పరిమళ సువాసన అన్నప్పుడు ఆ ఈ వాక్యంతోనే సువార్త చెప్పచ్చు మనుషులు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసన ఉన్నటకు మన కొరకు తను తన దేవునికి బలిగాను అర్పణముగాను అర్పించుకుని అంటే ఏసు ప్రభువు మన కొరకు తండ్రికి బలిగా అర్పించబడ్డాడు అంటే ఒక గొర్రెపిల్లలాగా అర్పించబడ్డాడు త్యాగం అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోమంటే అలాగునే అన్నప్పుడు ఏసు ప్రభు ఎట్లా ఎట్లా నడుచుకున్నాడు ఎట్లాగా బలిగా అర్పించబడ్డాడు అట్లా మన జీవితం కూడా త్యాగం చేసుకోవాలి త్యాగం చేసుకోవాలంటే ఒక రోజు చేసుకుంటూ అయిపోతుందా కాదు కదా ఏదన్నా ఒక ప్రణాళిక నువ్వు చేయాలంటే దాని దాని ఆరంభం నుంచి అంతం వరకు నువ్వు దాన్ని ఆ సంపూర్ణతలు నువ్వు పోతనే ఉండాలా అప్పుడు కానీ నువ్వు దాన్ని అందుకోలేవనట్టు ఒక్కసారిగా మనము సంపూర్ణతలకు వెళ్ళిపోవాలా అనేది రాంగ్ అట్ట కానే కాదు దేవుని విధానం ఫస్ట్ పొలం దున్నబడాలా అది సదును చేయబడాలా విత్తనం వేయాలా అది ఎదగాల పూలు కావాలా పండ్లు కావాలి చివరికి ఫలం రావాలా అది ఆత్మీయమైన విధానం అన్నట్టు ఈరోజు సేవా జీవితంలో అట్లుండదు పరిగెత్తటం అన్నట్టు మనం ఎంత పరిగెత్తిన కూడా అలిసిపోతాం ప్రభు మనం ఎంత పరిగెత్తన కూడా అలిసిపోతాం అన్నట్టు కాబట్టి అలసట అనేది మనుషుల్ని కృంగదీస్తా ఉంటది కాబట్టి ఎందుకు ఈ ఈ యొక్క విషయం ప్రభు జ్ఞాపకం చేస్తుందంటే నేను వెళ్ళిన స్థలాల్లో ఇదే ఇదే విధానం ప్రకారంగా నాకు కనిపించింది కాబట్టి దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు పైకు భక్తి గలవారే కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారు భక్తి ఉంది అంతా ఉంది కానీ శక్తి లేదు ఈరోజు క్రైస్తవ సంఘంలో శక్తి లేదు శక్తి ఉంటే ఆ దయ్యాలను ఎందుకు మనుషులు వెళ్ళగొట్టలేకపోతున్నారు అంటే నీకు శక్తి అవసరమా లేదా మనం ఒట్టిగా వాక్యం ప్రకటించి వస్తే దాని బంధకాల నుంచి వాళ్ళు విడిపించి బడి తీసుకొని రావాలా అప్పుడే వాళ్ళ ఆత్మల రక్షణ పొందుతాయి లేకుండా పొందాం ఆత్మలు వినువన్నట్టు కాబట్టి వాటి మీద నీకు అధికారం కావాలా అధికారం కావాలంటే ప్రభు మనకి ఇవ్వాలి కదా కాబట్టి క్రైస్తవ జీవితం ఒక ప్రయాసంతో కూడింది ఏసు ప్రభు ఆయన జీవన విధానంలో ఆయన ప్రభు మొట్టమొదట ఆయన ఏం చేసిండు వాపిసం పొందిండు మాదిరి తర్వాత పశుధాత్మ అభిషేకం పొందిండు తర్వాత ఆయన నలభై దినాల ఉపాసం ఉన్నాడు దేని కొరకున్నాడు మనకు చాలా మంది తెలుసు చాలా మంది ఈ రోజు క్రైస్తలు ఉపాసన అంటే నాలుగు రోజులు పాస్ట్ ఇండీస్ ఉపాసనం చేసిన దేని చేసినా కూడా తెలీదు ఎవరికి ఉపాస ఉండడం తప్పు కదా ఉపాసన ఉండాల మనం కూడా తర్వాత ఆయన సేవా పరిచర్యలు మొట్టమొదట అన్ని నుంచి స్టార్ట్ చేసిండు ఆయన సువార్థ పరిచర్య పరలోక రాజ్యం సమీపించింది మారుమని స్పొందనండి ఆయన ప్రకటించి మొదలుపెట్టిండు లోకా సువార్థ నాలుగద్దలు మనం చూస్తాం తర్వాత ఆయన గలనియ ప్రాంత సముద్ర తీర అంత అనేక కపెర్ణ హోము ఆ ప్రాంతాలన్నీ ప్రకటించుకుంటూ తర్వాత గలలి ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పుడు శిష్యులు పిలిచి ఉండాను అంటే ఆయన విధానము ఏ రీతిగా ఉందో ఈరోజు నేనా విధానం అట్లా ఉండాల రీస్తును పోలి నడుచుకోవటం ఒకటే కాదు ఎన్నో ఉన్న బైబిల్లో వాక్యాలు మనం ఒక ఒకటే ఓడి మీద పోతున్నాం కానీ ఎన్నో ఆత్మీయమైన సత్యాలు అవి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి ప్రతి దశలో మనం త్యాగం చేసుకోవాలా త్యాగం చేసుకోవాలా త్యాగం చేసుకోవాలని చెప్తున్నావే కానీ ఈ రోజు మనం త్యాగం చేసుకున్నామా చేసుకోలే చెప్పుకుంటూ పోతున్నాం నా పని అయిపోయింది అనుకుంటున్నా కానీ ఎప్పుడు కూడా మనం త్యాగం చేసుకోలేదు ఎందుకంటే దేవుడు మనకిచ్చిన కృప మనకిచ్చిన మనందరికి ఇచ్చిన పరిచర్య చాలా గొప్ప పరిచర్య ఎందుకంటే అలాంటి గొప్ప పరిచర్య సేవలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అద్భుతాల కొరకు కాదు మన సేవ చేసేది మనుషుల రక్షణ పొందాల ఇది అసలైన అద్భుతం ఈ సృష్టిలో అంతకు మించిన అద్భుతం ఏది లేదు ఒక పాపి తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి రక్షణ మార్గంలోకి రావాల నీకు ఎన్ని కృపవారాలు ఉన్నా ఎన్ని మర్మలు తగ్గునే బోధ ఉన్నాయి ఏమున్నా సరే అవి అవసరమే చాలా మంది ఉంటారు అవన్నీ ఎందుకు అవి ఉండంగా ఇది చెప్పలేనంటే అవి లేకుండా ఇవి జరగవని మనుషులు తెలియదు చాలా మంది తెలియదు తెలియకుండానే వాళ్ళు చెప్తా ఉంటారు అన్నట్టు కాబట్టి వాళ్ళు తెలియదు ఎందుకంటే వాళ్ళ ఆ స్థితిలో అది అర్థం చేసుకునే అవగాహన వాళ్ళకి లేదన్నట్టు తంగానికి దేవుడు ఎందుకు కృపారాలు ఇచ్చిండి ఈరోజు ఆ రీతిగా అయితే ఇవన్నీ మనకు అవసరం లేదనుకుంటే రక్షణ సువార్త ప్రకటించినప్పుడు ఎందుకు మనుషులు దయ్యాలు వెళ్ళగొట్టలేకపోతున్నారు రోగులను ఎందుకు స్వస్థపరచలేకపోతున్నారు అంటే శక్తి లేదన్నట్టే కదా ఒక ఒక కామన్ మ్యాన్ లాగా కదా దేవుడు అందుకొరకు కదా మనల్ని పిలిచింది ఆయన ఎన్నో విధాలుగా పిలిచింది ఆయన ఎందుకంటే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానో అది అవి జ్ఞాపకం చేయబడుతుంది ఒక స్థలానికి వెళ్ళినప్పుడు రేణమల్ అనే ప్రాంతం ఇది నాలుగోసారి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అయితే ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన ఆ స్థలం ఆ ప్రాంతం అన్ని మంత్ర శక్తులతో కూడింది అంతా కానీ అక్కడున్న పార్సల్స్ వాళ్ళంతా ఎట్లుండంటే ఏదైనా ఒక మనిషిని ఒకసారి వచ్చిన దయ్యం భయంకరంగా కొడితే కుటుంబాన్ని మొత్తం పట్టింది అది వెళ్ళిపోయింది తర్వాత మళ్ళా ఏం జరిగింది కొంతకాలం తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా పిలిచింది మళ్ళా అక్కడ పోతే అక్కడ మళ్ళీ కొంత అంటే అవి మేము పోయినప్పుడే బయటపడుతుంది మీతోన్నప్పుడు బయటపడతలేవయ్యి ఎందుకు అట్లా జరుగుతుంది ఆ దయ్యాన్ని మీరు ఎందుకు వెళ్ళగొట్టలేరు వాళ్ళు ఏం చేస్తున్న తెలుసా చీపురు తీసుకొని ఏదో ఒక కట్టె తీసుకొని ఒక మనిషి ఎట్లా మాట్లాడతారు ఆ దయ్యంతో పరాజకాలు ఆడుతున్నారు అన్నట్టు చులకరంగా మాట్లాడుతు అది ఒకసారి పైన పడిందనుకు తెలుసు అప్పుడు తెలుస్తే వాళ్ళకి అంటే అట్లా ఉన్నారు సేవకులు అన్నట్టు సేవకులు అట్లా ఉన్నారు అన్నట్టు అంటే శక్తి వాళ్ళకి అవసరమా లేదు అంటే దేవుని శక్తిని రుచి చూడలేదు అన్నట్టు రుచి చూడకునే చేస్తా ఉన్నారు తప్పు కదా ఎవరు మనకి కించపరచం కదా అంటే మనకి శక్తి అవసరము అని వాక్యం చెబుతుంది అది ఒక దశ వరకే అపోస్తులు కూడా ఏసుప్రభుతో పాటు ఉన్నంత కాలము వాళ్ళు కూడా దయ్యాలు వెళ్ళగొట్టింది ప్రభుత్వ పాటు ఉన్నారు కాబట్టి అన్ని చేసింది వాళ్ళు కానీ ఇండిపెండెంట్ గా ఎప్పుడైతే వాళ్ళు అంతటా వాళ్ళు స్థిరంగా ప్రభులు నిలబడినప్పుడు దేవుని ఆత్మ ఎట్లా వాళ్ళు నడిపించింది అన్నప్పుడు వాళ్ళ సేవా విధానం వేరే అంటే దశలు నేను ఇక్కడే ఉంటా ఇదే స్థితిలో ఉంటా అంటే కాదన్నట్టు ఈరోజు అట్లా ఉంది అలాంటి వాళ్ళకి మనము ఏ రీతిగా వాళ్ళకి ఆ అవగాహన కల్పించాలంటే ఈ ఆత్మీయమైన సత్యాలు వాళ్ళకి ప్రకటించాల ఎంత భయంకరంగా ఆ దయ్యం అది అది ఎట్లా ఉందంటే భయంకరంగా అది అది పొర్లుతూ ఉంది చివరికి ఆ పేరు అడిగినప్పుడు అప్పుడు చెప్తుంది అది నేను అది మాట్లాడతలేదా ఆ ఆ పక్కన ఏం చేస్తున్నారు దాంతో చతుర్లు ఊరు భాషలో చెప్పాలంటే చతుర్లు అది ఎలాంటి దురాత్మద వాళ్ళు తెలియదు అది చతుర్లు ఆడుతూ క్యామిడీగా మాట్లాడుతున్నాను అన్నట్టు ఆ దయ్యాలతోటి చూడండి అట్లా ఉన్నారు అన్నట్టు నేను అనేది ఏంటంటే ఆ రీతిగా ఉన్నప్పుడు నువ్వు పరిచయ విధానంలో అలాంటి స్థితిలో నీ సంఘంలో అంత భయంకరణ స్థితి జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు ఏ రీతిగా ఉంది అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ అంటే ఆ రుచి వరకు క్రైస్తవ సంఘం పోలేదు చెప్పేటోళ్ళు లేరు దాన్ని పాటించేటోళ్ళు లేరు అసలు దాని గురించి తెలియలే తెలియదు వర్షదాత్మకే చోటు చాలా మంది గొప్ప పరిచయ చేస్తున్నారు కాదు దేవుని ఆత్మకు చోటు ఆ టైంకి దేవుని ఆత్మ సాయం నాకు ఈ ప్రభావాన్ని ప్రార్థన చేస్తాం కదా నమ్ముతారు చాలా మంది కానీ చూడండి ఒక విషయం నేను నేను చెప్పాలనుకుంటున్నాను పాత నిబంధన కాలంలో వాళ్ళు దేవుని సందేశం వచ్చే టైంకి దేవునికి ఆత్మ బలంగా మీదకి వచ్చేది తర్వాత లేదు తర్వాత వాళ్ళు ఆ టైంకి ఒక యుద్ధం చేసేటప్పుడు కానీ వాళ్ళు ఒక ప్రవక్త ఒక ప్రదేశానికి పోయి ప్రవచించేటప్పుడు కానీ దేవుని ఆత్మ ప్రేరేపించేది వాళ్ళు అట్లా ఆత్మ వచ్చినప్పుడు గంభీరంగా వాళ్ళు మాట్లాడే దేవుని ప్రవశించే పెళ్ళటోళ్ళు కానీ క్రొత్త నిబంధనలు అట్లా లేదు ఎల్లప్పుడూ మీ అద్దకు ఆయన వేరొక ఆదరణకర్తని దగ్గర పంపిస్తాంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు నీలోనే ఉండాలా ఎందుకు ఉండాలా ఏసు ప్రభు చెప్పిన పత్తి సంగతిని నా వాటిలోనే తీసుకుని మీకు జ్ఞాపకం చేయను తర్వాత సంభవింప సంగతులు మీకు తెలియజేయను అంటే ఇంకా సంభవించవి చాలా ఉన్నాయి అవన్నీ శిష్యులకు ఎప్పుడు అర్థమైంది పరశుధాత్ముడే అవన్నీ బయలుపరిచే ఉన్నాడు చూడండి ఆ రీతిగా లేకపోతే మనం ముందుకు వెళ్ళలేమన్నట్టు లేకుంటే ఎట్లనే వెళ్ళిపోతుంది మనం మనం మినిస్ట్రీ కాబట్టి దేవుడు కాదు మనకు దేవుడు అభిషేకం ఇచ్చింది భయంకరంగా అది ఎంత కాలం నుంచి మనకు తెలియదు చివరికి పేరు చెప్తుంది పేరు చెప్పమంటే పేరు చెప్పలేదు చివరికి సుక్రిస్తున్నామని నీకు ఆజ్ఞాపిస్తున్నా కాబట్టి ఒక సీక్రెట్ దేవుడు నేర్పించి తండ్రి మీరు ఇచ్చిన అధికారం ఏ సుక్రిస్తున్నాం బట్టి నేను ప్రార్థన చేస్తున్నాం ప్రభావ నువ్వు కారించి అని ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు అక్కరాత్మ మాట్లాడుతుంది నేను పిచాచిని అని అది ఎట్లా మాట్లాడుతుందంటే భయంకరంగా పండ్లు గరుగుతూ మాట్లాడుతున్నంత భయంకరంగా అందరు భయపడిపోయింది మొత్తం అందరు భయపడిపోయింది పక్కకి వెళ్ళిపోయినారు వాళ్ళు మాకేదో మేమేదో మాకు సంబంధం లేదన్నట్టుగా ఆ పాస్టర్ పాస్టర్ అమ్మ అక్కడ నడిపించే సంఘ ఆ వ్యవస్థకులు అందరూ కూడా పక్కకు ప్రార్థన చేస్తున్నాము ఆరాధన చేస్తూ భాషలలో మాట్లాడుతున్నాము తర్వాత ఒక్కసారిగా ఏమని అనుకునే ప్రార్థన చేసిన తర్వాత ఒక్కసారిగా ప్రవ ఈమె ఈ ఆత్మను కాపాడు ప్రభ అని ప్రార్థన ఒక్కసారిగా నేను ప్రార్థన చేసిన భాషల్లో దేవుని అగ్ని ఆమెను తాకినప్పుడు భయంకరంగా అరుస్తూ చర్చి మొత్తం బొరిలాడుతుంది కాలిపోతున్నా కాలిపోతాను చివరికి అది విడిచిపెట్టి వెళ్ళిపోయింది అప్పుడు ఇచ్చిన వాళ్ళు అంటే నేను అనేది ఏంటంటే ఈ రీతిగా సంఘాలలో ఇట్లా జరుగుతున్నప్పుడు సంఘంలో ఇలాంటి బోధలు ఇలాంటి విధానాలు లేనప్పుడు ఎట్లా పరిచర్ చేస్తున్నారు ఏ రీతిగా సంఘాలు ఆ రీతిగా ఎట్లా మనుషులు కాపాడగలుగుతారు ఏ రీతిగా ఉంటారు అనేదే మనము అర్థం చేసుకోవాలా కాబట్టి ఏసు క్రీస్తు ప్రభు ఆయన ఎట్లా బలిగా అర్పించబడిండో మనం కూడా మన జీవితాట త్యాగం చేసుకుంటే అలాంటి కార్యాలు జరగనట్టు త్యాగం చేసుకోవాలంటే ఆరంభించినాం మనం ఆరంభించినప్పుడు సంపూర్ణ లోటు అడుగు వేస్తున్నాం మనం అడుగు వేసుకుంటూ సంపూర్ణ స్థితికి ఆ లెవెల్కి మనం ఎదగాలంటే మన దినదినం నూతన పరచబడాలా దేవుని వాక్యంలో ఆత్మలో చూడండి అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు దేవుడు గొప్ప కార్యం చేసింది తర్వాత బలహీనత ఏంటంటే అలాంటి కార్యాలు జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తిరిగి మనం రానియరు వాళ్ళు అంటున్నారు మీరు వచ్చినప్పుడే ఈ దయ్యాలు బయటకు రావట్లేదంటే దానికి మనమే మేమేం చేయాలి ఆ టైంకు దేవుడు ఉపశమనం కల్పించిండు ఆత్మలకి అంటే ఎందుకు ఈ మాట ఈ ప్రభు ఇది జ్ఞాపకం చేస్తుందంటే ఇప్పుడున్న స్థితిలో ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో ఏ రీతిగా ఉండాలన్నప్పుడు మనము వెళ్ళకపోతే అలాంటి కార్యాలు జరగవు నాకు అనిపిస్తే ఒక్కోసారి ఎప్పుడో మనము ఉద్యోగం చేసుకుంటున్నాం మనం కాబట్టి ఆదివారంలో వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాం ఆదివారమే ప్రకటిస్తున్నాము మనం సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడ ప్రకటిస్తాం మేము వాక్యం అనేకులకు సువార్త ప్రకటిస్తున్నాం గృహ కూడికల్లో పాల్గొంటున్నాం చాలా మందికి వాక్యం ప్రకటిస్తున్నాం సువార్త చెప్తున్నాం అన్నిలకు సువార్త చెప్తున్నాం పక్కన సువార్త చెప్తున్నాం అది అది సేవ కదా అంటే పాస్టర్లు ఎట్లున్నారంటే ఆదివారం రోజు చర్చ నడిపియాలా ఆ మూడు గంటల ప్రార్థనలో ఉండాలా సోమవారం నుంచి యథావిధికి ఉంటారు తర్వాత మళ్ళీ ఆదివారం దాకా పాస్టర్స్ ఊర్లలో పరిస్థితి చెప్తున్నారు అంటే ఆదివారం రోజు సేవ చేస్తుంటే మేము గొప్ప పని చేసాం అనుకుంటున్నారు కానీ వాళ్ళకంటే ఎక్కువ పరిచర్ మనం చేస్తున్నాం పార్ట్ టైం మనం చేసే మనం కూడా ఉద్యోగం చేసుకుని సేవ చేసే మనం కూడా వాళ్ళకంటే ఎక్కువ పరిచర్ చేస్తున్నాం మనం ఒక విధంగా చెప్పాలంటే గృహ కుడికల్లో పాల్గొంటున్నాం ఆన్లైన్లో ప్రేరి మీటింగ్ లో పాల్గొంటున్నాం వాక్యం చెప్తున్నాం అన్నీ చేస్తున్నాం మనం అది కూడా తక్కువే దేవుని దృష్టి అది కూడా తక్కువే అన్ని వేళలో వాక్యం ప్రకటించము సమయ మందును ప్రకటించమనడు పౌలు అంటే అన్ని వేలల వాక్యం ప్రకటించచ్చు ఒక ఆదివారమే కాదు కాబట్టి పత్తి దశలో క్రీస్తు పరిమళ సువాసన అంటే పరిమళ ఆత్వాన్ని మనకి దేవుడు మనకి ఈ పరిమళ సువాసన ఎట్లాంటి ఎట్లుంటుందంటే అది ఆయన ప్రేమను వ్యక్తపరుస్తుంటది ఈ ప్రేమను క్రీస్తు ప్రేమ ఎట్లుంటుందంటే చూడండి ఈ లోకంలో మనిషి ఏం చేస్తుంటే నువ్వు ఎంత బాగా ప్రేమించినా కానీ ఒక రోగిగ్రస్తుడు అయినా నీకు ఏమనిపిస్తుంది తెలుసా ఆ రోగగ్రస్తుడు మీద విరక్తి పుడుతుంది వాడి దగ్గర నువ్వు పోను కూడా పోలేవు నువ్వు దేవుడు నమ్ముకున్నా కూడా చూడండి అట్లా అనిపిస్తున్నట్టు ఎందుకంటే మా కుటుంబంలో నేనే చెప్తున్నా సాక్ష్యం మా అత్తమ్మ భయంకరమైన అనారోగ్యం ఉందానికి చాలా భయంకర రోగం అది అది వింత రకమైన రోగం ఆ రోగం దగ్గరికి ఎవ్వరు పోలేరు అది నాకు తెలిస రోగమేందు కానీ ఆమె చనిపోయేంత వరకు కడుపును పుట్టిన పిల్లలు కూడా ఆమె కోసం అంతగా ప్రేమ చూపించలే దేవుని ప్రేమని చూపించ భయంకరమైన ప్రే ఆ పరిస్థితిలో ఉన్న కనీసం అన్నం పెట్టడానికి కూడా వాళ్ళకి ఇది లేదు సొంత కడుపును పెట్టిన పిల్లలే తల్లిని కాదనుకొని పక్కన పడేసారు ఆ టైంలో ఆ ఊళ్ళోళ్ళు చూస్తున్నారు కానీ ఆ టైంలో దేవుని ప్రేమ నేను చూపించిన ఆమె నన్న నా పక్కన కూర్చోబెట్టుకొని అన్నం పెట్టి అన్ని చేసినాయి అన్ని చేసినాయి చివరికి ఆమె చనిపోయింది ప్రార్థన చేసినాం పాపాలు ఒప్పించిన చనిపోయింది ఆమె కానీ ఆ ఊరు వాళ్ళు అందంటారు చూడు ఇంతమంది ఊరు అల్లుళ్ళు ఉన్నాయి అంటే నేను ఏదో గొప్ప పనిచేసినా చెప్తలేను అంటే దేవుని ప్రేమ ఎట్లుంటుందని చెప్తాను మనిషి ఎంతమంది ఉన్నారు కానీ ఒక్కరు కూడా ఆమెను చూడలే అంటే దేవుని ప్రేమ అనేది దానికి వెలలేదన్నట్టు అది కొలత లేని ఎంత మనుషుల మీద నువ్వు ఎంతగా నువ్వు అంత మనుషులు పాపం నుంచి విడుదల అది సీక్రెట్ అన్నట్టు దేవుని ప్రేమకునే సీక్రెట్ అది ఆయన ప్రేమ పాపాన్ని కడిగి వేస్తుంది దేవుని ప్రేమ పాపాన్ని కాల్చి ఆయన అంతగా ప్రేమ చూపిస్తే కాబట్టి అలాంటి ప్రేమ మనుషులు చూపించాలంటే ఏ రీతిగా చూపిస్తున్నా అది మనం అర్థం చేసుకోవాల దేవుడు వారి జీవితంలో అలాంటి కార్యం చేసి చివరికి అప్పుడు వాళ్ళ పశ్చాత్తపడితే ఏం లాభం కష్టమే కదా కాబట్టి ఆయన సువార్త ప్రకటించాల ఏసు ప్రభువు ఆయన గలనీయ ప్రాంతంలో ఆయన ప్రవేశించినప్పుడు అనేకులకు సువార్త ప్రకటిస్తూ పరలోకరాజ్యం సమర్పించింది మార్ముని స్పందినని ప్రకటిస్తూ మొదలుపెట్టిండి ఆయన అనేక గ్రామాలు అనేక ప్రాంతాలు అనేక గ్రామాలు అనేక ప్రాంతాలని తిరిగిండు ఎంతో మందికి సువార్త ప్రకటించింది ఆయన కాబట్టి మనం కూడా సువార్త ప్రకటించాలా కాబట్టి ఆ సువార్త ప్రకటించేట ఆ సమయంలో దేవుడికి అన్ని విధాలుగా దేవుడు నీకు శక్తి అనుగ్రహిస్తూ ఉంటాడు చూడండి అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకుండి కొన్నికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదిహేనో వచనంలో రక్షింపబడి వారి పట్లను నశించు వారి వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసనై ఉన్నాము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము కాబట్టి మనం ఒక సువాసనలాగా ఉండాలా అంటే పరిమళ సువాసన అంటే ఈ పరిమి పూలు పరిమిళించినప్పుడు మంచి వాసన వస్తూ ఉంటుంది అది చాలా మంది ఎంత బాగుంది పరిమళ వాసన ఈ సువాసన ఎంత బాగుంది అంటే ఆయన ప్రేమ అలాంటిదంట పరిమళ సువాసనంట అంటే ఈ పరిమ ఈ పరిమళత్వాన్ని మనుషులు అనేకులు చూపిస్తలేరు అంటే అలాంటి ప్రేమ మనుషులు దేవుని ప్రేమకు ఆకర్షింపబడేలాగా ఆయన ప్రేమను చూపిస్తలేరు మనుషులు ఈ రోజుకి కూడా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పి చెప్పేసి అని ఆయన ప్రేమ ఏంది ఎలాంటి ప్రేమ చూపించేది ఒక పది నిమిషాలు చెప్పి నువ్వు కూర్చోబెట్టి వాళ్ళు చెప్తే అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు వాళ్ళ ఆత్మ వాళ్ళు ఉన్న దుష్టత్వం అనేది కాలిపోతుంది ఎందుకంటే ఆయన ప్రేమకున్న పవర్ అలాంటిది అన్నట్టు ఆ ప్రేమను నువ్వు సంపూర్ణ వాళ్ళ హృదయంలోకి నువ్వు తీసుకెళ్తే ఆ దుష్టత్వం అనే పాపం నుంచి వాడి విడుదల పొంది ఆ వ్యక్తి కలుగుతుంది కొంతమంది పాపాలు ఒప్పిస్తూ ప్రార్థన చేసేటప్పుడు ఏడుస్తూ ఉంటారు సంఘంలో వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆల్ట్రాకాల్ చేసేటప్పుడు చాలా మంది పశ్చాత్త అయ్యో ప్రభ్వా మేము చేయలేదని ఆయన మమ్మల్ని క్షమించి ప్రభావాన్ని పశ్చాత్తాపడతా ఉంటారు ఎందుకంటే ఆయన ప్రేమ ఏ రీతిగా మనుషులకి పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది ఆ పరిమళ సువాసన మనుషులు ఏ రీతిగా పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది అనేక ఆత్మలను రక్షణ పొందాలంటే సంపూర్ణంగా మనం ఇంజేలా మనం ఆయనకు సమర్పించుకొని మనము జీవించాలి ఇప్పుడు జీవిస్తలేమా ఇప్పుడు పరిచర్య మనం చేస్తలేమా చేస్తున్నాం ఆయన నడిపించిన ప్రకారం మనం వెళ్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ పావులు చెప్తుండ్రు రక్షింపబడే వారి పట్లను నశించు వారి పట్లను మేము క్రీస్తు దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము తర్వాత నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు సువాసన గాను అంటే అన్ని విధాలుగా అంటే వాళ్ళ స్థితిలోకి పోయి వాళ్ళ వాళ్ళ విధాల వాళ్ళ భారాన్ని భరించి ఆ మరణ స్థితిలో ఉన్న అది నీ మీద ఆ భారాన్ని చేసుకొని వాళ్ళకి జీవపులోకి రావాలా ఆ జీవపు వాసనలు ఆ పరిమలించ రావాలని ఆ రీతిగా త్యాగం చేసుకొని వాళ్ళు సువార్త ప్రకటించినటు అపోస్తులంతా కూడా అదే పౌలది జ్ఞాపకం చేస్తున్నాడు అంటే సువార్త ప్రకటించాలా అది మన జన్మ హక్కు సువార్త ప్రకటించేది ఒక అలవాటులాగా మనం మార్చుకోవాలా ఇది చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే సువార్త ప్రకటించాలంటే నీకు సిగ్గుపడటానికి వీళ్ళు చాలా మంది సిగ్గుపడతారు అనిలుకు సువార్త చెప్పాలంటే ఎందుకంటే అందరూ సువార్త చెప్పాలి మనం ఒక క్రైస్తవులకు చెప్పడం చాలా ఈజీ సువార్త చెప్పటం రెఫరెన్స్ చూసి వాళ్ళకు వాక్యం చెప్పొచ్చు కానీ అనిలుకు సువార్త ప్రకటించాలంటే చాలా కష్టం అది కష్టం కానే కాదు ఎందుకంటే నీకు ఆశ ఆసక్తి ఉంటే దేవుడు ఆ టైంకి దేవుడు నీకు పరిశుధాత్ముడు నీకు సాయం చేస్తాడు ఏ రీతిగా ప్రవ్వ వీళ్ళకు వాక్యం చెప్పాలని ఎందుకంటే అందరికీ సువార్త పోవాలి కదా పౌల్ అంటాడు ఒక దశలో పౌలు ఏమంటాడు తెలుసా చూడండి పదిహేడవ వచనంలో కావున ఇట్టి సంగతులకు చాలిన ఎవడు ఈ సంగతులను మనం మనం మనం మనం సరిపోతామా ఇటి సంగతులకు మనం సరిపోగలమా చెప్తున్నాకి పౌలు అక్కడ మేము అట్లా జీవించినాం అపోస్తులు ప్రభును ఎంబడించిన వాళ్ళు అట్టి సంగతులు కావుల ఇట్టి సంగతులకు చాలిన వాడు ఎవడు ఎవరైనా ఉన్నారా ఈరోజు నువ్వు ఉన్నవా మేము దేవుని వాక్యముని కలిపి చెరిపెడు అనేకులు వలె ఉండక ఈరోజు వాక్యాన్ని కలుపుతున్నారు మనుషులు అబద్ధ బోధలు భూతముల బోధలు దయ్యాల బోధలు స్వార్థానికి వాక్యాన్ని వాడి మనుషుల్ని క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఈరోజు భయంకరంగా కానీ ఏది సత్యము ఏది అబద్ధమని తెలియని దేవుని బిడలు ఎటు గాలి కూడా తట కొట్టుకొని పోతున్నారు అలల చేత కొట్టుకొని పోతున్నారు వాళ్ళు చూడండి అనేకుల వలే ఉండక నిష్కా పట్యము గల వారంలో దేవుని నియమింపబడిన వారమయ్యుండి క్రీస్తు నందు దేవుని మేము బోధిస్తున్నాం ఏసు ప్రభు వాక్యము నువ్వు మనుష్య కాదు మనుష్య ఎదుట నువ్వు ప్రకటిస్తున్నావు దేవుని సమూహంలో ఉండి అది మనం చాలా జాభయంతో మనం జాగ్రత్తగా మనం ప్రకటించాలా వాక్యాన్ని ప్రకటించటప్పు బహు భయం కలిగి మనం ప్రకటించాల సంపూర్ణంగా పరిశుధాత్మకు మనం సమర్పించుకోవాలి ప్రవ్వ నీ ఆత్మచేతన నడిపించి ప్రవ్వ ఎందుకంటే దుష్టుడు వాడుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే చూడండి అలాంటి స్థితిలో ఈరోజు మనుషులు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళ మనం ఎట్లా మనము స్వీకరించగలం కానీ మనుషులు స్వీకరిస్తున్నట్లా సత్యమైన వాక్యం ప్రకటించినప్పుడు వీళ్ళు మాకు అవసరం లేదు ఒక్కసారి రెండుసార్లు అంతే ఎందుకు చూడండి ఒక పాస్టర్ని కనీసం రెండు సంవత్సరాల నేను అడుగుతున్నా దేవుడు నాకు ఇచ్చిన భారం కానీ అక్కడ ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏదో కారణాలు చెప్తున్నా కానీ అవకాశం ఇస్తున్నాడు అంటే మన అవకాశం కోసం మనం ఎదురు చూసి పోయే కాదు మన కానీ ప్రేరేపణ ఆశ ఆసక్తి ఏంటంటే చెప్పాలని ఒక ఆసక్తి అన్నట్టు కానీ అవకాశం లేకపోయాయి చూడండి నీలో ఉన్న ఆత్మ నాలో ఆత్మ ఒక్కటే అయితే అది ఖచ్చితంగా సమాధాన పడుతుంది కదా అంటే దేవుని ఆత్మలో దేవుని ఆత్మ నీలో నాలో ఉన్నప్పుడు నువ్వు సమాధాన పడుతు నీకున్న ఆలోచన నాకున్న ఆలోచన ఒకేలాగా కనిపిస్తుంది నీకు వేరుగా అనిపిస్తుందంటే నీలో ఏలో ఒక ఏ మరొక ఏసుని నువ్వు వెంబడిస్తున్నట్టు మరొక ఆత్మను పొందినట్టు అంటే చూడండి అలాంటి వివేచన కలిగి మనం ఉండకపోతే అలాంటి వాళ్ళతో మనము ఎదుర్కోవటం చాలా కష్టం అన్నట్టు కాబట్టి ప్రభు ఒక విషయం అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి అదే అధ్యాయంలో దశలోకి పత్రిక మొదటి అధ్యాయము మొదటి దశలో రాసిన పత్రిక రెండో అధ్యయం ఆరో వచ్చిన మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే కానీ ఇతరుల వలనే కానీ మనుషుల మేము కోరలేదు మనకు అవసరమే కదా ఘనత గొప్పతనం అవసరమే ఏ గొప్పతనం మనకు అవసరం లేదు నువ్వు అపోస్తులవైనా ప్రవక్తమైనా ఎవరైనా సరే నువ్వు హెచ్చరించేవాడమైనా బోధించేవాడమైనా కాపరువైనా ఉపదేశకుడైనా బోధకుడు ఎవరైనా సరే మనలో ఏ గొప్పతనం లేదు కానీ ఒక దశలో మనకి ఏమనిపిస్తుంటే ఎక్కలేని అహం కనిపిస్తూ ఉంటది అహం మనలో ఎప్పుడు కూడా రావద్దు ఆయన హెచ్చింపబడాలా మనం తగ్గింపబడాల మనుషుల ఘనత అవసరం లేదు ఈరోజు మనుషులు ఘనత కొరకు అలాంటి ఘనత మనకు అవసరం లేదు ఆయన ఆయన నామం ఘనపరచబడాలా ఆయన ఆయన నామం మైమపరచబడాల చూడండి అయితే చూడండి మూడవ ఏడవ వచనంలో అయితే మొదటి దేశంలో రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడో వచ్చినంలో అయితే సన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యన సాధులమై ఉంటివి కాబట్టి అపోస్తులందరూ కూడా ప్రతి సంఘం ఎంతగానో సాధువులుగా తన సొంత బిడ్డలు అంటే పిల్లలకి పిల్లల్ని ఎట్లా మంచిగా చూసుకుంటారో ఎట్లా చేస్తారో ఆ రీతిగానే వాళ్ళు వాళ్ళు ఎత్తేటటువంటి సాధువులుగా ఉన్నారంట సాధువు జీవితం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది మన ప్రభోడి లోకంలో ఒక సాధువులాగా ఉన్నట్టు ఎంతగానో ఎంతగానో ఆయన మన కొరకు త్యాగం చేసుకొని తన జీవితాన్ని రిక్తునిగా చేసుకొని ఆయన ఆ జీరో లెవెల్ కి అంటే మనిషిని రూపంలాగా దాల్చిచ్చిండంటే ఒక మనిషిలాగా ఉండడం మారిపోయిందంటే ఒక దైవత్వం కలిగిన దేవుడు ఈరోజు మనము అలాంటి దైవత్వాన్ని పొందుకున్న మనం కూడా ప్రభులాగా జీవించడానికి ఎందుకు ప్రయత్నబడరు మనుషులు అలాంటి గుణగానాలు ఎందుకు ఉంటాయి మనుషులు ఎందుకు వేరియేషన్ చూపిస్తారు మనుషుల వాళ్ళ దేవుని ప్రేమ లేదన్నట్టు చూడండి తర్వాత మీరు మాకు బహుప్రియులైంటి ఉంటే కనుక మీ అందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణంలో నిజట కూడా మేము సిద్ధపడి ఉంటిమి కేవలం శువార్త ప్రకటించడమే కాదు అవసరమైతే మా ప్రాణాలు కూడా మీకు ఇస్తాం అని ధైర్యంగా చెప్తారు అపోస్తులు ఇలాంటి త్యాగం కదా మనుషులు శువార్త ప్రకటించి మా పని అయిపోయింది అంతతో చేతులు దుర్పమ్మా నేను ఇంత మంచి సేవ చేశాను అనుకుంటారు కానీ నీ ప్రాణం ఇవ్వాలనేది వాక్యం ఇక్కడ సువార్త దేవుని సువార్త మాత్రమే కాదు మా ప్రాణం మీకు కూడా మీకు ఇచ్చకు మేము సిద్ధపడి ఉంటుంది సిద్ధపడి ఉంటుందంటే ప్రాణాల సహితము అంటే మనుషుల కొరకు ఎంతగా వాళ్ళు త్యాగం చేస్తారు వాళ్ళ పరిచర్ ఏ రీతిగా ఉంది అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది తను తను ఉపేక్షించుకొని తన శరీరుని ఎత్తుకుని వెంబడించమంటే క్రీస్తుని పోయి నడుచుకున్నారు అంటే అట్లా నడుచుకున్నారు అంటే అదొక మాదిరి దేవుడు మనకు చూపించారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా అట్లా నడుచుకోవాలా ప్రయాసపడాలి ఆ వాక్యం నీకు బయలుపరచబడ్డప్పుడు ఆ వాక్యం పట్టుకో మనం ముందుకు పోతా ఉంటాం వినేసిపోయేవాడు వినేస్తాడు చెప్పేవాడు చెప్పేసి వెళ్ళిపోతాడు కానీ పాటించేవాడు ఎవడో పాటిస్తూనే ఉంటాడు కదా నువ్వు చెప్పిన వాక్యం ఎవరొకరు పాటిస్తూనే ఉంటారు కాబట్టి మన ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థం కాదన్నట్టు దేవుడు నీకు బయలుపరిచిన పత్తిది దేవుడిని ద్వారా మాట్లాడినప్పుడు అది ఎవరొకరు స్వీకరిస్తారు అది ఎప్పుడు కూడా వ్యర్థం కాదన్నట్టు వాక్యం కాబట్టి చెప్పే బాధ్యత నీది ఆ టైంకి స్వీకరించే బాధ్యత నువ్వు స్వీకరిస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది నువ్వు ధన్యుడు అవుతూ నీ క్రీలలో ధన్యుడు లేకుంటే నీకు ధన్యత రాదన్నట్టు కాబట్టి వాళ్ళు ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా ప్రభు కొరకు అంతగా వాళ్ళు త్యాగం చేసుకున్నారు ఎందుకంటే పౌలు చెప్పిండు ఎందుకు వాళ్ళు అంతగా త్యాగం చేస్తున్న అంత త్యాగబూరితమైన జీవితం ఎంటి ఎలాంటి పరిస్థితుల్లోకి ఎదురైనా చెప్పాలన్నా సేవలో ఎన్నో ఆటంకాలు వస్తూ కదా వాళ్ళకి అన్నో ఆటంకాలు వచ్చినాయి వాళ్ళకి ఎన్నో ఆటంకాలు ఎన్నో ఆటంకాలు కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ వాళ్ళన్నిటిని జయించినారు కానీ కానీ ఆ ఆటంకాలకు కారణమైనదని ఒక అపోసిన పౌలు మాత్రమే చెప్పగలండి ఇంక చెప్పలేదు సువార్తకి ఎందుకు ఆటంకాలు వస్తుంది సేవ పరిచయంలు ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి మనుషులు ఎందుకు రోగాలు పడుతున్నాయి దయ్యాలు మనుషులు ఎందుకు పడుతున్నాయి అవన్నీ ఎదుర్కొన్నారు కానీ అసలు వాటి కారణం ఏంటి అనేది ఒక పౌలు మాత్రమే చెప్పిండు ఎపేజలకు రాసిన పత్రిక ఆరోగ్యం పద వచ్చిన నుంచి చూస్తే మనం పోరాడేది షరీలతోనే కాదు ఆకాశం దురాత్మ సమూహంతో అని ఆయన జ్ఞాపకం చేసిండు అంటే అప్పుడు వాళ్ళు పోరాటం చేసింది అపోసినంతా కూడా దురాత్మ సమూహాలతోటి అవి కంటికి కనిపించేవి కాదన్నట్టు అది మనుషుల్లో ఉండి దయ పనిచేస్తా ఉంటే అనట్టు అలాంటి పోరాటం చేసిండు అలాంటి త్యాగం చేసింది మన ప్రభు కూడా సెలువు మీదే గొప్ప త్యాగం చేసినైనా మహా ఈ లోకంలో ఉన్న పత్తి పాపాన్ని ఆయన సెలువు మీద విజయం పొందిండు ఆ సెలువు మీద గొప్ప పోరాటమే చేసిన ఆయన మరణమే ఈ లోకానికి రక్షణ కలిగించింది ఆయన మరణించడం మనకు రక్షణ వచ్చింది అందుకే వ్యవహార భక్తులు చెప్తుంది ఆయన మనను ప్రేమిస్తున్నాడు కనుక మనం కూడా మన సహోదరుల నిమిత్తము ఆయన మన మన కోసం ప్రాణం పెట్టిండు ఇందులో ప్రేమ ఉంది మనము కూడా మన సహోదరుల కొరకు మనం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము అంటే సహోదరులు ఎవరు దేవుని బిడ్డలు రక్షింపబడ్డ వాళ్ళంతా వాళ్ళ కొరకు మనం ప్రాణం త్యాగం చేసుకోవాల కాబట్టి ఒక దశలో ఎంతో పశ్చాత్తాపం బాధ అనిపిస్తూ ఉంటుంది కదా దేవుని వాక్యం మనం ప్రకటిస్తున్నాం కానీ ఇంత శక్తి దేవుడు మనకి ఇచ్చిండు ఒక టైంలో ఏమనిపిస్తుందంటే ఉద్యోగం చేసుకుంటూ దేవుని పరిచయలో మనం పోతున్నాం కదా అది ఒక బాధ్యత అది ఒక సేవనే కానీ మామూలుగా ఉద్యోగం చేసుకుంటూ మనం పరిచయం చేస్తుంటే ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తాడు కదా ఇనిస్టెంట్ హీలింగ్స్ స్వస్థతులు కార్యాలు సమస్య నుంచి దయ్యాల అన్ని ఇనిస్టెంట్ హీలింగ్స్ జరుగుతున్నాయి ఇంకా నాకు అనిపిస్తే ఒక్కసారి ఫుల్ టైం మినిస్ట్రీకి వెళ్తే ఇంక ఎట్లా ఉంటుందో పరిచర్య ఏ ఏ స్థితిలో దేవుడు వాడుకుంటడం మనల్ని ఆయన ఆయన నామానికి ఎంత ఘనత వస్తుంది ఎంత మహిమ వస్తుంది పేతులు నడుస్తుంటే ఆయన నీడలోని రోగులు స్వస్థత పొందిడు అంత పవర్ అన్నట్టు అంటే అది త్యాగం అంటే అన్నట్టు అంటే ఆ త్యాగం నువ్వు చేసుకున్నావా ఈరోజు నేను ఈ రోజు ఈ వాక్యం చెప్పినంత మాత్రం నేను త్యాగం చేసుకొని నేను చేసుకునేలా అయిపోయింది అనుకుంటానా నేను ఆ వాక్యం ఎంతకు వచ్చినప్పుడు పాటించాలా అక్కడికి వెళ్ళి ఈ రోజు నుంచి దాన్ని స్టార్ట్ చేయాలన్నట్టు అప్పుడు ఆ త్యాగానికి ఒక విలువ ఉంటుంది అన్నట్టు ప్రయాసపడితేనే లేకుంటే కష్టం అన్నట్టు అన్ని చూసుకోవాలా ప్రతి దశలో మనము మన ఆత్మీయ జీతాన్ని పరిశీలించుకోవాలా ప్రతి కోణంలో ఆయన నడుస్తుంటే రోగులు స్వస్థత పొందింటారు ఆయన నీడ తాగితేనే రోగులు స్వస్థత పొందింటారు ఎప్పుడో ఒక ఒక సంవత్సరం క్రితం దేవుడు ఒక ఒక దర్శనం దేవుడు ఇచ్చిండు ఎవరో ఒక వ్యక్తి నడుస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరో ముఖం కనిపిస్తలేదు ఆయన ఆయన వెళ్తున్నాడు ఉంటే అపో ఆ అపోస్తుల కారం ఐదార్ద్యంలో ఆ పేతులు నడుస్తుంటే ఆ రోగులు స్వస్థత పొందింద్రో అట్లనే ఆ వ్యక్తి నడుస్తూ ఉంటే ఆయన నీడలోనే రోగులు స్వస్థత పొంది అనేకులు ప్రభువులు స్వీకరిస్తున్నారు పాపాలు ఒప్పుకున్నారు పశ్చాత్తాపడి అందరికీ మారుమల్స్ పొందటం రక్షణ పొందటం అవన్నీ కనిపిస్తాయి ఒక కళలో కళలో ఒక సంవత్సరం అంటే అప్పుడు నాకు ఆశ ఉన్నిందన్నమాట ఏంటంటే దేవుడు ఎందుకు ఈ కాలైచ్చిండు అంటే అంత గొప్ప పరిచయలు దేవుడు మనం నడిపించబోతున్నాడైంది కాబట్టి ఆయన నడిపిస్తున్నప్పుడు అది చూపించినప్పుడు దానికి తగిన ప్రయాసం కూడా ఉండాలి కదా అది గ్రౌండ్ లెవెల్ నుంచి నువ్వు దాన్ని కింది లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్ళాలంటే అక్కడికి గ్రౌండ్ స్టార్ట్ చేసుకోవాలన్నట్టు మనం ఎట్లా వస్తుందో అలాంటి పరిచర్ అన్నప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలా ఎక్కడ దాన్ని కొనసాగించాలా ఎక్కడ ముందుకు వెళ్ళాలనేది అన్ని బైబిల్లో ఉన్న వాక్యాలు కానీ అవన్నీ మనం పాటించే మనకి అవసరం లేదు మనకి అవన్నీ అవసరం లేకుండా వెళ్ళిపోతూ ఉంటాం అప్పుడు మనం ఓడిపోతూ ఉంటాం చూడండి ఇంత భయంకరమైన స్థితిలో ఈ లోకంలో మనుషులు ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి ఇవన్నీ చూపిస్తానికి దేవుడు మన కొరకు వాళ్ళని పెట్టి అందుకే ఏసు ప్రభు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏసు ప్రభు దగ్గరికి వస్తాడు నిత్యజయం పొందుట నేను ఏం చేయాలా అని చెప్పినప్పుడు ఆయన అడుగుతాడు ఆయన శోధిస్తూ అడుగుతూ ఉంటాడు ధర్మశాస్త్రం మీద ఏం రాయబడి ఉంది నువ్వేం చదువుతున్నావంటే అతడు చెప్తున్నాడు నీ దేవుడైన ప్రభువు నీ పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోను పూర్ణ వివేకంతోను ప్రేమించవలను నిన్ను నీ పొరుగు వాళ్ళు రాయబడిందని చెప్పాను అంటే అన్ని చెప్తున్నాయన నువ్వు సరిగ్గా చెప్పినవు కానీ అప్పుడు అంటాడు అన్ని కరెక్టే కానీ మరి నా పొరుగువాడు ఎవడు అన్నప్పుడు ఆయన ఒక ప్రశ్న వచ్చింది అంటే ధర్మశాస్త్రం ధ్యానించేవాడికి పొరుగువాడు ఎవరో తెలియదంట ఈరోజు మనం పొరుగువాడు ఎవరు చెప్పండి క్రైస్తవుల రక్షణ పొందిన వాడే పొరుగువాడు మరి పొరుగు పొరుగువాడిని నువ్వు ఒక అన్ని నువ్వు ప్రేమిస్తున్నవా ఒక అన్నిటికి నువ్వు సువార్త ప్రకటిస్తున్నవా ఒక అన్ని నువ్వు చెంత చేర్చుకుంటున్నావా నా పొరుగువాడు ఎవడన్నప్పుడు అప్పుడు వేసుకున్నాడు ఒక ఉపమానం చెప్తాడు ఒకడు ఎరు ఎరుశలేం నుంచి ఎరుకో పట్టణం పోతున్నాడు ఎరుకో పట్టణం పోతున్నాడు ఎరుశలేం విడిచిపెట్టి ఎరుకో పట్టణం పోతున్నాడు దిగి ఎరుశలేముని విడిచి దిగి ఎరుకు ఎరుకో వైపు ప్రయాణం చేస్తున్నాడు ఎరుకో ప్రాంతం అంతా శపితమైంది అక్కడ ఆ ప్రాంతంలో అంతా దొంగలు అన్ని భయంకరంగా ఉంటాను దొంగలు తోచుకునే వాళ్ళు ఉంటారు అక్కడంతా కానీ అక్కడికి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు ఎరిశలు మీరు ఇచ్చి పెట్టేసి ఎరి ఎరుకో పట్టని పోతున్నాడు ఆ ప్రయాసంలో ఒక యాజకుడు వస్తాడు ఒక లేవిడు వస్తాడు చూసి పక్కగా వెళ్ళిపోతాడు కానీ ఈరోజు అలాంటి వాళ్ళ స్థితి పక్కగా వెళ్ళిపోతాం అంటే చూడండి మన రోడ్డు మీద పోతూ ఉంటాం కదా పోతూ ఉంటే ఎంతో మంది భయంకరమైన స్థితులు ఉంటారు కానీ వాళ్ళకి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకు సువార్త ప్రకటించవచ్చు మనం రెండు మాటలు చెప్పొచ్చు బండి మీద కూర్చొని ఉంచొని సిగ్నల్ పెట్టే టైంలో రెండు మాటలు చెప్పొచ్చు వాళ్ళకి ఏస్తాం నమ్ముకమ్మ నీ పాపాలు క్షమించబడతాయి అని నేను ప్రేమిస్తుడు అని రెండు మాటలు చెప్పొచ్చు వాళ్ళకి ఒక కొంచెం సమయం ఉంటే పాపాలు కూడా ఒప్పించొచ్చు మేము నీ కొరకు ప్రార్థన చేస్తా వింటర్ వాళ్ళు ఒక దశలో బండి మీద పోతూ ఉంటే ఒక కొంతమంది పడిపోయి ఉంటారు అక్కడ బస్సులో పోతుంటే కనిపిస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళ వైపు ఇట్ట చేయి పెట్టి ప్రార్థన చేస్తారు ప్రవ్వ ఆ వ్యక్తి మరణించదు ప్రవని రక్షణ బంధాలని పాపాలు క్షమించి ప్రవ ఒక అవకాశం ఇప్పుడు రావని ప్రార్థన చేస్తా అట్లా ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఎదురవుతున్నప్పుడు వాళ్ళంతా పొరుగు కదా వాళ్ళు వాళ్ళ ముక్కు మొక్కు మనకు తెలియదు అలాంటి వాళ్ళకు కూడా నువ్వు చూపించి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అక్కడ దిగిపోలేని స్థితి ఉండొచ్చు స్థితి ఉన్నప్పుడు పోతావు లేనప్పుడు నువ్వు చూపించి ప్రార్థన చేస్తే దేవుని శక్తి వాళ్ళని తాగుతుంది వాళ్ళ ఆత్మను కాపాడబడుతాయి అన్నట్లు కాబట్టి ఈరోజు అనిలుగు పోయే సువార్త చెప్పమంటే పాస్టర్లు చెప్పరు ఒక ఊర్లో ఒక ఒక ప్రాంతానికి సువార్త ప్రకటించి వచ్చినప్పుడు కొత్తల్లో పోయినప్పుడు కొంతకాలం దేవుడు సంఘానికి నడిపించిడు సంఘంలో వాక్యం ప్రకటించుడు కొంతకాలానికి సంఘం అయిపోయింది ఎవరు పిలుస్తలేరు ఎందుకంటే దేవుడు ఒక్కసారి రెండు పిలిచినప్పుడు ఇట్లా మనం వాక్యం చెప్పినప్పుడు మనం ఎప్పుడు కూడా కఠినంగా వాక్యం చెప్పం కదా ప్రేమతో చెప్తాం వాళ్ళ స్థితికి దగ్గర చెప్తాం పాలుదాగ వాళ్ళకి పాలు చెప్తాము బలమైన ఆహారం తిన్న బలమైన ఆహారం చెప్తాము ఇంకా ఇప్పుడిప్పుడే ఉన్న వాళ్ళకి టూ కేజీ ఎల్కేజీ ఉన్న వాళ్ళకి మామూలుగానే చెప్తూ అట్లనే ఒక వ్యక్తి నేనేం లేదు ఒకటే ప్రార్థన చేసుకున్న ప్రభ ఇప్పుడు నేను వెళ్తున్నా నేను ఎవరికైతే సువార్త ప్రకటించాలో వాళ్ళ దగ్గర నడిపించు నేనైతే ప్రభుత్వ సువార్థ చెప్పాలో ప్రభ నేను తీర్మానించుకుని చెప్పి అప్పుడు ఎండ్లకాలం భయంకరం ఎండ్లకాలం టైంలో ఒక బ్యాగ్ తీసుకొని బ్యాగ్ కొన్ని బిస్కెట్స్ ప్యాక్లు బ్యాగ్ దగిలించుకొని బండి స్టార్ట్ చేసుకున్న నాతో పాటు ఒక ఇద్దరు ఇద్దరు బ్రదర్స్ వచ్చింది పాస్టర్లు నేనే బలవంతంగా తీసుకెళ్ళా రండి ఎంతకాలం మీరు ఇక్కడే చెప్తారు వాక్యం సంఘాలే చెప్తారు చాలా మంది సువార్త నేను చాలా మంది ఒక పోయి రండి ఆ ఊర్లు చూపి నేనన్నా వస్తానని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టుకొని బండ్లు పెట్రోల్ పోపించి వాళ్ళ బండ్లకి కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి తీసుకెళ్తే ఒక ఊర్లలో చాలా తక్కువ కులపాలందరూ ఉంటారనమాట ఒక సంఘం ఉంది యానాది సంఘం అంటారు ఆ సంఘం దగ్గర పోయి బండి ఆపిను అక్కడ అక్కడ చూసి చాలా పెద్ద గుంపు కనిపిస్తుంది అక్కడ ఎండ్ల కాలంగా చెట్లు కింద కూర్చొని ఏదేదో మాట్లాడుకుంటూ మనం కూర్చొని చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ భయంకరంగా ఉంటారు వాళ్ళు చూస్తానికి రూపాలు పాపం అయితే నేను బండి బ్రదర్ అని చెప్పంటే బండి బండి ఆపిన తర్వాత వాళ్ళకి పోయి వాకింగ్ చదుదాం లేదంటే వాళ్ళు అసలు అన్న వాళ్ళకి ఎందుకు చెప్తావు వాక్యం వాళ్ళు వచ్చేవాళ్ళు కదంటే లేదు లేదు వాళ్ళు వాకింగ్ చదుదా వాళ్ళకి అని చెప్పేసి కనీసం బిస్కెట్ ప్యాకెట్ లా ఇచ్చిపోతాం పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి అక్కడ బండ్ ఆపినప్పుడు ఆ డౌన్లో కిందకి దిగిపోయినాక అప్పుడు అందరూ పరిచయం చేసుకుంది మేము ఈ అవుట్ రిచ్కి వెళ్ళినప్పుడు సువార్త ఎట్లా ప్రకటించాలా అనికి ఎట్లా వాకింగ్ చెప్పాలా అవన్నీ నాకు గ్యాప్ కనుకున్నాయి ఆశ ఏంటంటే ఏ విధం చేతనైనా సరే ఏ విధంగా సరే వాళ్ళకి సువార్త చెప్పాలా నాకు ఆశ అన్నట్టు ఎట్లయినా చేయాల ప్రవ్వ నువ్వు ఎట్లయినా చేయపు రావా నేనైతే వాళ్ళకి వాకింగ్ చెప్పాలా ప్రావా నువ్వు సాయం చేయపు రావా అని ప్రార్థన చేసుకునేవాడిని కాబట్టి ఎట్లా చెప్పాలా ప్రభావ సువార్త చెప్పాలా వీళ్ళకి అని చెప్పాలంటే ఏ రీతికైనా చెప్పొచ్చు కాబట్టి బిస్కెట్ ప్లాట్ తీసుకున్నా బిస్కెట్లు ఇచ్చినా ఏ రోజు నువ్వు పుట్టినరోజా అని చెప్పంటే లేదు లేదు ఏదో మీకు ఇవ్వాలని ఇప్పించింది పిల్లలు ఉన్నారు చెప్పి అందరు బాగున్నారా ఏం పనిచేస్తున్నారు అన్నివన్నీ వాళ్ళ యోగక్షేమాలు అడిగినప్పుడు తర్వాత వాళ్ళు భయంకరంగా తాగుతున్నారు తాగు తాగు బానిస్తూ ఉంటే వాళ్ళు కష్టపడి పాపం బాగు పనిచేస్తే ఎర్ర టెంట్లో రాత్రి చివరికి మొత్తం తాగి పండుకుంటారు ఎందుకంటే పాపం వాళ్ళ విధానం అట్టుంటది అన్నట్టు కాబట్టి ఆ తాగుడి గురించి కొంత వాకింగ్ చెప్పి చివరికి ఏసు మీ పాపం నురికి చనిపోయిండయ్యా అని లోకానికి వచ్చింది ఈ పాపం అనేది ఒక భయంకరమైన దురాత్మ ఐదు సంవత్సరాలు నాన్ స్టాప్ గా కలిగితే నీ లివర్ ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి అట్లా తీసుకుపోయే చివరికి పాపం నుంచి విడుదల పొందాలంటే ఏసు ప్రభు నువ్వు పైనన్నా మురికిని గడుక్కుండా కానీ హృదయంలో పాపం అనేది అది నువ్వు కడగబడాలంటే ఏసు ఆయన రక్తంలో కడగబడాలా అట్లా ఆయన చివరికి ప్రభుని చూపించి సువార్త చెప్పించి వాళ్ళందరి చేత పాపాలు ఇప్పించినాక ప్రార్థన చేసినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది తిరిగి బండి స్టార్ట్ చేసి ముందుకు వస్తుంటే మళ్ళీ పిలిచి అయ్యా మీరు ప్రార్థన చేస్తారు కదా మా అబ్బాయి చావు బతుకులు మీరు వచ్చి ప్రార్థన చేస్తారా మీరు అనంటే చేస్తామయ్యా మేము ఎందుకు చేయమనంటే ఆ వ్యక్తి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకా రోజులు బతుకడే ఇంకా బతుకడే చనిపోతాడని చెప్పి ఆ వ్యక్తి తీసుకొచ్చి ఇంట్లో పడేసిడు ఇద్దరు పిల్లల అబ్బాయికి బక్కగా అయిపోయిండు ఆ అస్థి పంజరం లాగా ఉంది అతని బాడీ తాగి తాగి తాగి తాగి భయంకరంగా తాగలే చని పరిస్థితులు ఉండు సెల నెక్కిచ్చిండు వాడిని ఎక్కడో గుడిసెలు పాడేసిన చివరిగా భయంకరంగా ఉంటే ఎక్కడుండ ఆ వ్యక్తి చూస్తే అక్కడ ఆ గుడిసెలు వెనక బాగానే ఉన్నాడు ఒక అంటరాని వాళ్ళలాగా తీసుకొచ్చి అక్కడ పెట్టిండు ఏరో ఏ రో అనారోగ్యం ఉందో తెలియదు కాబట్టి నేను చెప్పిన బ్రదర్ అక్కడ పోయి ప్రార్థన చేద్దాం అనంటే వాళ్ళు గడ్డ దిగి కిందకే రాలేదు వాళ్ళు సువార్థ చెప్పనంటే లేదన్నా మీరు అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు కదా మీరు చెప్పనన్న సువార్థ సువార్థ చెప్పలేరు కలిసి ప్రార్థన చేద్దామన్నా ప్రార్థన చేయలేదు సరే అని చెప్పి నువ్వు పోయినా పోయి కొబ్బరి నూనె తీసుకొని ప్రార్థన చేసి ఏసు ప్రభు చెప్పిన వాక్యం చెప్పి ఏసు ప్రభు నేను స్వస్థ నువ్వు నమ్ముతున్నావా నేను నమ్ముతున్న నేను నాకు అదే సంతోషం ఆయన నీ పాపంలో కొరకు చనిపోయినని సువార్త చెప్పి పాపాలు పించి చేయి పెట్టి ప్రార్థన చేసి ఆ నూనె రాసి పుయ్యమ్మని వాళ్ళ భార్యకి చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసిన వచ్చేసి ఇంకా వేరే వేరే స్థలానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ వెళ్ళాక మళ్ళా ఇక్కడ ఇక్కడ కొన్ని ప్రాంతాలు తిరుగుతా అక్కడ ఆదివారాలు అట్లా పోతా అట్లా ఒక రెండు వారాలు నేను పోలేదు ఇక్కడ మీటింగ్స్ వల్ల ఆదివారాలు అక్కడ పోలా తర్వాత ఎందుకు రోజు ప్రార్థన చేస్తుంటే నాకు అనిపించింది ఆ అబ్బాయి పరిస్థితి ఎట్లా ఉంది ప్రభు మరి అబ్బాయి ఎట్లుంది ఆ రోజు ప్రార్థన వచ్చింది నాకు ఒక అలవాటు ఏంటంటే ఎవరికన్నా ఏ కుటుంబం కన్నా వెళ్ళి ప్రార్థన చేసి వస్తుంది మళ్ళా తిరిగి అడుగుతా అంటే ఎట్లున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే యోగక్షేమాలు అడుగుతానంట ఎట్లా ఉంది అనట్టు కానీ నేను అడిగిన ప్రతి దశలో కూడా అన్ని మంచి శుభ సమాచారమే ప్రభు వాళ్ళు స్వస్థపరచటము లేకుంటే వాళ్ళ సమస్య నుంచి విడుదల పొందటము దేవుడి జీవితంలో ఏదో అద్భుతం చేయటం ఒక రెండు మూడు రోజుల లేక వారం తర్వాత నేను ఫోన్ చేస్తా వీలైతే వెంటనే ఒకవేళ గ్యాప్ అనుకోండి లేకపోతే రెండు మూడు రోజుల తర్వాత గ్యాప్ పనికి వస్తుంది అప్పుడు గ్యాప్ కానీ అప్పుడు వెంటనే ఆ పాస్టర్కి ఏం చెప్పిన అన్నా మీరు ప్రతి వారం మీకు దగ్గర కదా ప్రతి ఆదివారం మీకు చర్చ సాయంత్రం పడి వచ్చి వాళ్ళకి వాక్యం చెప్పండి మేము అన్ని మాట్లాడేసిన అన్ని అయ్యా మీరు వచ్చి చెప్పండి మేము మంచిది మాకు మా బంధువులు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ ఏరే ప్రాంతంలో ఉన్నారు వాళ్ళకి కూడా సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళకి అన్ని చెప్పేసి రేపు వారం వీళ్ళు వస్తారమ్మా మీరు ఇక్కడే ఉంటారు పక్క ఊళ్ళలో ఉంటారు కాబట్టి మీరు వీళ్ళు వచ్చి మీకు వాక్యం చెప్తారు కొంతసేపు మీతో మాట్లాడతారు చిన్నగా ఒక అరగంట సేపు మీ దగ్గర ఉంటారు అని చెప్పి సరైన రమ్మనయ్యే సంతోషం అని చెప్పి వాళ్ళు అయితే వీళ్ళు ఏం చేసిండ్రంటే చెప్పిన తర్వాత వీళ్ళు కనీసం మూడు వారాలు అక్కడ పోలే మూడో వారం నాకు ఎందుకు ప్రేరేపణ వచ్చి అక్కడ పోవాలని ప్రేరేపణిస్తే ఆ పని అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా ఆమె వెళ్ళిన వెళ్తే అప్పుడు వాళ్ళని గుర్తుపట్టిండ్రు గుర్తుపట్టి అయ్యా ఛానల్కి వచ్చి నువ్వు ఎట్లా ఉన్నావు ఏంటంటే బాగానే ఉన్నాను అని ఫస్ట్ మీ అబ్బాయి ఎక్కడున్నాడు మీ అబ్బాయి ఇప్పుడు మీ అబ్బాయి ఎట్లా ఉన్నాడు అని చెప్పి ఫస్ట్ నేను అడిగిన అంటే మా అబ్బాయ బాగున్న అయ్యారు బాగుండ అంటే ఎక్కడున్నాడు ఇప్పుడంటే ఇప్పుడు వేటకెళ్ళంటే వాళ్ళు కుందేళ్ళు తాబేళ్ళు అవి పడతారు వాళ్ళు పిట్టలన్నీ పట్టుకొచ్చి అమ్ముకుంటున్నట్టు వాళ్ళు అంటే ఇప్పుడు ఎట్లుండే బాగున్నాయా ఆ రోజు మీరు వచ్చి ప్రార్థన చేసినారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ రెండు రోజుల తర్వాత మంచికి లేచి నడుస్తున్నాయి ఇప్పుడు మంచిగా ఇప్పుడు మంచి బలంగా బాగున్నాడు అని చెప్పారు ఎంత సంతోషం అనిపించిందంటే అంటే ప్రభు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు అంటే అది నేను నా నేను పరిచర్లో నేను పోయినప్పుడు మొట్టమొదట ఆ ఊర్లో ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు చేసిన కార్యం అది అలాలు వందన ఆయనకే మహిమ ఎంతగా నేను సంతోషించను ఆనందించిన ప్రభ నీకు ఎంతో వందాలు వందనాలు ప్రభ అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళకి నమ్మకం అక్కడి నుంచి వాళ్ళు ఏరే ప్రాంతంలో ఒక ఊర్లో ఉంటే వాళ్ళకి అడ్రస్ ఇస్తే అక్కడ పోయి కొంతకాలం పరిచయ చేశారు తర్వాత వాళ్ళకి ఒక బలం అయితే ఏంటంటే ఈ ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోతారు వాళ్ళు ఒక ఊర్లో స్థిరంగా ఉండే రకం కాదనమాట వాళ్ళు ఒక ఊరి నుంచి ఒక అంటే ఎక్కడ పని అక్కడ వెళ్ళిపోతారు అట్లా కొంతకాల ఒక సంవత్సరం పరిధి వాళ్ళు పోయేంత అక్కడ నడిపించింది కొంతమందిని తరిబిత్ అట్లా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసింది కానీ వీళ్ళు ఏం చేసిందంటే చెప్పకుండా ఇంకా మొత్తానికే బంద్ చేసింది అట్లా కొంతకాలం నేను వస్తా పోతా పోస్తా పోతా ఉంటే అట్లా అట్లా తీసుకెళ్తా తీసుకెళ్తా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళు పోతారు పోయి వాక్యం చెప్తున్నారు సో అనిలకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంత ముందు కొట్టి సంఘానికే పరిమితం అంటే దేవుడు మనకి రెండు వారాలు ఇచ్చింది కదా బయట ఒక మంది ఉంది లోపల ఒక మంది ఉన్నారు ఎంతకాలం క్రైస్తవులు మనం చెప్తాం చెప్పాలి కదా క్రైస్తవులు కూడా చెప్పాలి కదా క్రైస్తవుల కదా స్టార్ట్ అవుతుంది వాక్యం అంటే వీళ్ళు వీళ్ళు వీళ్ళు మంచిగా తరిపి చేస్తే వీళ్ళు పోయి తువార్త చెప్తారు అక్కడ కాబట్టి ఇదొక బారం దేవుడు ఇచ్చిడు మనకు అదొక బారం కూడా ఉంది అంటే రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలా ఏస్తు ప్రభు అట్టు అనుకుంటే ప్రభు చెప్పి ఫస్ట్ అనిలుకే సువార్త చెప్పిండు తర్వాత ఆయన మరణించే టయానికి ఆ టైంలో అప్పుడు ఎరుషులమ్మకెళ్ళి వాక్యం ప్రకటించి స్టార్టింగ్ అనిలుకే అంటే ఈరోజు ఎందుకు మనుషులు అట్లా ప్రకటించలేని స్థితులు ఉన్నారు సంఘానికి అందుకున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా దేవుని ప్రేమ లేదా వాళ్ళకు సువార్త చెప్పలేవా కాబట్టి సువార్త చెప్పాలా సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమనడు కాబట్టి మనం ప్రకటిస్తాను సువార్త అనిలు కొడు సువార్త చెప్పటం మనము అలవాటుగా మార్చుకోవాలా కాబట్టి ప్రతి ఒక్కరికి మనం సువార్త చెప్పాలా అందుకే ఆ సువార్త చెప్పే సమయంలో మనము ఎట్లా ఉండాలా అనేది ఒక వాక్యం నేను చెప్పేసి ఈ వాక్యాన్ని ముగించేస్తాను రెండో కొరిందీలుకు రాసిన పత్రిక సెకండ్ కొరింది జ్ఞాపం అక్కడ ఆ పావులు ఒక విషయం అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు నేను ధర్మశాస్త్రము ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినాను ధర్మశాస్త్రం వాళ్ళు తగిన వారి వల్లే నేను నడుచుకున్నాను యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు యూదుల్లాగా నేను మారినంటాడు ఏ విధం చేత వారిలో ఏ విధం చేత నేను వారిలో కొంతమందినైనా ప్రభులోకి నడిపించాలా తొమ్మిదో అధ్యయం తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది వచ్చినం నుంచి రెండో కొరిందులకు రాసిన పత్రిక మొదటి సారీ మొదటి కొరిందులకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని కాను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రంకి లోబడిన వాళ్ళను అయినను ధర్మశాస్త్రం లేని లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వల్లే ఒంటిని అంటే చూడండి ఆయన ఎట్లా ఆయన ఎట్లా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాడు ఒకటి రెండు ఇరవై బలహీనలను సంపాదించటకు బలహీనులకు బలహీన అయితేనే అంటే ఎక్కడ ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర పోయినా కానీ ఆ స్థితులకు ఆయన ఒదిగిపోయింది అంటే వాళ్ళ వాళ్ళ లెవెల్కి ఆయన వాళ్ళ లెవెల్కు వాళ్ళు దిగిపోయింది ఆయన అంటే బలహీనలు ఆయన కూడా బలహీన అంటే వాళ్ళ బలహీనతలు ఆయన బలించి కింద కదా వాక్యం మరణపు వాసన జీవపు అంటే మరణం ఉన్న వాళ్ళకు కూడా మరణం లాగానే మొన్నమని చెప్తున్నారు ఎందుకు వాళ్ళకు మరణంలో నుంచి పరిమళ సువాసన తీసుకురావాలంటే వాళ్ళ భారమంతా వాళ్ళ మీద వేసుకున్నారు అన్నట్టు అంటే వాళ్ళ వాళ్ళ లెవెల్కి వాళ్ళు దిగిపోయినారు అన్నట్టు ఇంకో విధంగా మనకు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే ఏబు గ్రంథంలో ఒక వాక్యం చూస్తాం మనం నేను కుంటి వారికి కాలు నైతిని గుడ్డి వారికి కను అధ్యాయంలో చూస్తే మనం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అంటే నువ్వు కుంటివాడికి ఒక కాలు లాగా ఉండాలా గుడ్డివాడికి ఒక కన్ను ఉండాలన్నట్టు ఆ వాక్య జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలాంటి గుడ్డి వాళ్ళ ఉన్నప్పుడు నువ్వు కూడా గుడ్డి వాళ్ళలాగా అంటే ఆ గుడ్డితనం నుంచి ఆ గుడితనం ఎంత భయంకరమైందో అది నువ్వు రుచి చూడాలా ఆ అది నువ్వు అర్థం చేసుకోవాలా ఆ స్థితి అది అన్నట్టు అప్పుడు నువ్వు వాడిని ఆ గుడ్డితనం నుంచి వెలుగులోకి తీసుకోవాలంటే ఆ ప్రభుని చూపించాలన్నట్టు కాబట్టి పౌలు చెప్తుండక్కడ ఏ విధము చేతనైనాను వారిని వారి వారిలో విధము చేత కొందరిని రక్షించవల్లని అందరికి అన్ని విధముల గలవాడనై ఉన్నాను అంటే అన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా నట్టు ఎట్టయినా సరే సువార్త చెప్పాలా ఎట్లా చెప్పాలా బ్రావు అంటే ఒక మార్గం ఒక మార్గం ఎత్తుకురా కానీ రాయబడలేదు బైబుల్లో అది నువ్వు పరిశుదాత్మ దేవుడు నీకు అవి బయలుపరుస్తాడు ఆ పరిస్థితిని బట్టి నీకు ఎట్లా వాక్యం చెప్పాలని బయలుపరుస్తాడు తర్వాత ఇరవై మూడు వచ్చి ఎందుకని అట్లా చేస్తున్నాడు మరియు నేను సువార్త లో వారితో పారి వార ఒకటకై దాని కొరకే సమస్తము చేయించున్నానట్టు ఇది చాలా గొప్ప ప్రాముఖ్యమైన ఓడు వారు సువార్తలో పారివారు పాలిగా భాగస్థులు కావాలా సేవలోకి రావాలని వాళ్ళ కోసం నేను ఇవన్నీ చేస్తానన్నాడు ఈ రోజు ఈ రోజు సేవకులమైన మనము అట్లా చేయగలమా అట్లా చేయగలము మనం అంటే ఆ లెవెల్కి ఏ స్లో దిగిపోయిండు ఏసు ప్రభు వాళ్ళకి వ్యత్యాసాలు వస్తే ఆయన శిష్యులు పాదాలు గడిగిండు తగ్గింపు జీవితం ఎవరికి ఎలాంటి వ్యత్యాసం లేకుండా క్రీస్తు పోలి నడుచుకోవటం అంటే ఒక్క వాక్యంతో కాదు ఎన్నో ఆత్మీయమైన సత్యాలు ఉన్నాయి ఇది మనకి సేవా జీవితంలో ఉన్న చాలా ప్రాముఖ్యమైన ముఖ్యంగా కేబిపిఎం గ్రూప్ పర్టికులర్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ సత్యాలు ఇక్కడ బయలుపరచమైన సత్యాలు బహుశా మందికి బయలుపరచు మనమే గొప్పని కాదు కానీ ఇలాంటి సత్యాలు మనకి ఎందుకు దేవుడు బయలుపరుస్తాడంటే ఇతరులకు మనం చూపించాలని కాబట్టి అన్ని ఇక కూడా స్వాత చెప్పాలా చివరిగా వాక్యం ఏంటంటే ఏ విధం చేతనైనా వారిలో కొంతమందినైనా ప్రభు చేత నడిపించాలా ఏ విధం చేతనంటే నువ్వు ఎట్లానే చేయి నువ్వు ఎట్లనే చేయి ఇప్పుడు నీకు ఒక బ్యాంక్ లోన్ కావాలని ఇంటి లోన్ కావాలంటే నువ్వు ఏం చేస్తావు ఎన్నో ప్రయత్నాలు చేస్తావు ఎట్టనిసరి లోన్ సంపాదించుకుంటావు ఏదో విధంగా నువ్వు ప్రయాసపడతావు అట్లనే ప్రభు కొరకు ఎందుకు అంతగా ప్రయాసపడం మనం ఒక అన్నిడికి సువార్త చెప్పాలంటే నువ్వు ఎందుకు అంతగా ప్రయాసబడవు ఏ రోజైనా ఆలోచించినవా ప్రవా ఎట్లా చెప్పాల ప్రవా అని అడిగినవా దేవుడిప్పు ఒకసారి నేను నేనేం చేశాను తెలుసా మీరు చెప్తే నవ్వుతారు ఒక గోడ దగ్గరకు పోయి గోడ ఎదుట నుంచున్న వాళ్ళొక అన్నిలు అనుకో ఏం నమ్మని వాళ్ళు అనుకో వాళ్ళు అది దృష్టిలో పెట్టుకొని ఆ గోడతో మాట్లాడుతున్న ఒక చెప్తున్న వాక్యం అంటే ప్రయాసపడుతున్న ప్రభా ఎట్ట చెప్పాల ప్ర వాళ్ళకి ఒక్కసారిగా నువ్వు బ్రదర్ మీ వాక్యం చెప్పండి ఆ ట్రైబల్ బెల్ట్ వెళ్ళినప్పుడు ప్రభా నేను ఎట్లా స్టార్ట్ చేయన ప్రభా నాకు భయమేసింది వాళ్ళు ఎవరైనా వాక్యం చెప్పకపోతే క్రైస్తువులకైతే సునాయాసంగా చెప్పచ్చు బైబుల్ చూసి వీళ్ళకి ఎట్ట చెప్పాలన్నప్పుడు నేను అట్టి అప్పుడు ఒక ఒక తడిక కనిపించింది ఒక చెదులు తడిక కనిపించింది ఊర్లో ఎట్టుండి అంటే ఆ లబ్బర్తోని ఆకులతోని అల్లి దానికి పెండ మట్టి బాగా మిక్సింగ్ చేసి గచ్చపూత పోస్తారు అన్నట్టు పూస్తే అట్లా మంచిగా అది పూరీలు అట్లా అన్నట్టు అది ఏమైంది ఆ గచ్చపోత మొత్తం చెదులు పడిపోయింది అంటే ఊర్లలో ఉండే టైప్ కాబట్టి మనకు బాగా ఆ నాలెడ్జ్ దేవుడు ఆ జ్ఞానం ఇచ్చిండు కాబట్టి అది చూసి వేస్ట్ చేసుకొని ఆ ఇంటిని గురించి మనిషినితో పోల్చి అప్పుడు వాళ్ళకి ఏ స్ప్రో గురించి సువార్త చెప్పి ఆ టైంకి ఎవరిచ్చినా ఆ నడిపింపు కేవలం పరశుదాత్ముడే చూడండి వాళ్ళు అన్నారు బాగా చెప్తున్నావు రవి అంటే అంటే మనిషిని ప్రోత్సహించి ఏదైనా గొప్ప చెప్పాను కాదు ఎంకరేజ్మెంట్ చేయటం అన్నట్టు అంటే ఈ విధానాలన్నీ మనం నేర్చుకోవాలా అపోస్తులు అనిల్కి ఎట్లా సువార్త చెప్పారంటే బైబిల్ చెప్పలేదు పరిసరాలను చూసి చెప్పిండు పౌలేం చెప్పిండు ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎట్లా వాక్యం చెప్పిండు తెలియబడిన దేవునికి అని రాయబడి ఉంది ఆ ఓడ్ తీసుకొని ఆ తెలియబడిన దేవుడే ఏసు క్రీస్తు వాళ్ళకు వాక్యం చెప్పి అది కఠినమైన ప్రాంతం అది ఎపు కురీలు అంటే చాలా తత్వజ్ఞానం తెలిసిన వ్యక్తులంతా అలాంటి వాళ్ళకు కూడా వాక్యం చెప్పి కొంతమంది విశ్వాసం రక్షించుకోండి బయటికి కొంతమందిని తరికించిండు తరికించి కొన్ని వారాలు అక్కడైనా చాలా మంది అపహాసం చేసిండి హేళం చేసిండి కొట్టిండు భయంకరంగా చేసింది కానీ ఒక చిన్న గుంపు అండ్లకెళ్ళి బయటకు వచ్చి మీరు చదవండి అపోస్తులు కానీ పదివేల మొత్తం చదవండి మీరు తెలుస్తుంది ఆ ప్రిన్సిపల్ అపోస్తులు చేసింది అన్నిలకు సువార్త చెప్పడం అంటే ఏ కూడా అంతే కదా ఉపమానకి ఎందుకు బోధించింది చెప్పండి క్రైస్తువులకు అందరికీ ఉపమానం లేకుండా నీకు అర్థం కాదు డైరెక్ట్ చెప్తే నువ్వు భరించలేవు నీకు అర్థమే కాదు పరలోకపు సంబంధించిన మర్మాలు అప్పటికి వాళ్ళకు పరిశుధాత్మ లేదు ఆయన ఇంకా అది పంపిబడలేదు ఇంకా వాళ్ళు ఆ స్థితికి ఎదగలేదు చిన్నపిల్ల స్థితిలో చెప్పుకుంటూ పోయిన తర్వాత అప్పుడు చివరకి మర్మాలు చెప్పినాక అప్పుడు చివరకి ఆయన పని ముగించిన తర్వాత ఈ చెప్పిన వాళ్ళు ఎట్లా అర్థం చేసుకోవాలో ప్రభు అనే ఏడుస్తున్నారు వాళ్ళు ఎట్లా అర్థం అప్పుడు ఏసుప్రభ అంటాడు ఏ రక నేను పంపిస్తాను మీకు ఆయన నా వాటిలోనే తీసుకొని మీకు బోధించును తర్వాత సంభవింపు ఓ మీకు జ్ఞాపకం చేయనున్నాడు అవన్నీ ఏశప్ర చెప్పిన ప్రతి మర్మాలను విశదీకరించి చెప్పాలంటే కేవలం పరిశుధాత్మనే చెప్పాల ఆయన చెప్పిండు ఆత్మ ఏస్ప్రవే కదా అప్పుడే ఆత్మరూపకంగా ఆయన మనలోని ఇవన్నీ మనకు బోధిస్తా ఉన్నాడు కాబట్టి మనం చెప్పే విధానం క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ సువాసనగా మనల్ని పెట్టింది ఈ పరిమళత్వాన్ని అనేకులకు మనం వెదజల్లాల ఇప్పుడు ఈ లోకమంతా మరణపు వాసన పాపపు వాసన ఉంది దేవుని యొక్క పరిమళ సువాసన ఒక్కసారి వెదజల్లితే అప్పుడు ఏమైందంటే ఆ ప్రదేశం అంతా పరిమళించిపోవాలా దేవుని ప్రేమ అట్లాంటి పరిచయలో ప్రభు నడిపించాలా దానికి తగిన ప్రయాసం మనం పడాలని ప్రభుని అడుగుదాం ఆయన పాదాలు పట్టుకుందాం ప్రార్థన చేస్తే పరిశుద్ధులకు తండ్రి కృపామైన జీవం గల వేస్తాయా నీకు ఎంతో వందాలనైనా ఇంతవరకు ప్రవ్వా మీరు మాతో మాట్లాడినారు నైనా నైనా పోలి మీరు నడుచుకోవాలంటే ప్రవ్వా మా జీవితం ఈరోజు ప్రవ్వ ఆ స్థితికి ఎదగాలంటే ప్రవ్వ మాలో ఎన్నో బలహీతలు నీ ప్రవ్వ మేము ఒప్పుకుంటున్నాం వాక్యం చెప్తున్నాం ప్రవ్వ మీరు మాకు బయలుపరిచినారు కాబట్టి చెప్పబడిన వాక్యాన్ని మేము స్వీకరిస్తున్నాం ఈ వాక్యాన్ని ఈరోజు మేము స్వీకరిస్తున్నాను ప్రవ్వ కాబట్టి ప్రవ్వా నైనా ఈ వాక్యం ప్రకారంగా మీరు జీవించాలా ప్రవ్వ మిమ్మల్ని పోలిమి నడుచుకోవాలంటే ప్రవ్వ ఎంతగానో త్యాగం చేసుకోవాలా ప్రవ్వ కాబట్టి అలాంటి త్యాగం చేసుకోవాలంటే ప్రవ్వ మీరు ఎట్లా జీవించట్ట మేము కాబట్టి ఆ రీతిగా మేము పోలాగినా అనేకులకు మరి విశేషంగా ప్రవ్వ మీకు సువార్త ప్రకటించాలా ప్రవ్వ ఈ లోకమంతా ప్రవ్వ మీ ప్రేమను గుర్తు స్థితిలో ఉంది ప్రభ క్రైస్తవ సంఘమే మేము ప్రేమను ప్రకటించలేని స్థితి ఉంది ప్రవ్వా మీ ప్రేమలో ఎంతో శక్తి ఉంది ఎంతో పవర్ ఉంది ప్రభ మనిషి మీద దుష్టమత్వాన్ని కాల్చివేసే శక్తి ఉంది ప్రభ మీ ప్రేమలో అలాంటి ప్రేమను మేము అనేకులు మేము చూపించాలా ప్రకటించాలా నైనా అనేకులు రక్షణ నడిపించాలా ప్రభ అయినా ఇంత భయంకరమైన కాలంలో మేము ఉంటడం ప్రవ్వ మనుషులు పీడింపబడుతున్నారు దయ్యాల చేత పీడింపబడుతున్నారు ప్రభావ కాబట్టి వాళ్ళందరికీ మేము విడుదల కల్పించాలా కాబట్టి విడుదల కల్పించాలంటే ప్రభావా మాలో మీ శక్తి మాకు అవసరమైన మీ యొక్క శక్తి మాకు దయచేయండి కాబట్టి మేము ఏ స్థితిలో ఉన్నామో ప్రభావ మేము పరిశీలించుకోవాలా ప్రభు ఈ రోజు మేము పరిశీలించుకోవాలా ప్రభావ మా స్థితి ఎట్లా ఉందో మేము పరిశీలించుకోవాలా ప్రభు అయినా మీరు జ్ఞాపకం చేస్తున్నారు లోకాస్తు వార్తలు ప్రవ్వ ఎవడైనా ఒక గోపురం కట్టాలన్నప్పుడు ఆ గోపురం తగిన ప్రయాసము సామాగ్రి తన ఎంత ఉందో లేదా చూసుకొని అప్పుడు కట్టమన్నారు కాబట్టి మా సామర్థ్యం శక్తి మేము ఏ రీతిగా ఉన్నామో మేము ముందు పోలాగన కాబట్టి దానికి తగిన ప్రయాస పడి ప్రభ మేము పోలాగన సహాయపడండి కాబట్టి ప్రభ మీరు వెళ్ళమన్నారు కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దుగుందన్నారు కాబట్టి ప్రవ్వ విస్తారమైన కోత కొయ్యాలంటే ప్రవ్వ కోసే పనివారు కావాలా ప్రవ ఆ పనివారు లాగా మేము ఉండాలా కోత పోసే ఒక సేవా పొలంలో మేము ఉండాలా ప్రవ్వ ప్రతి దినం అలాంటి కృప దచ్చిన అనేకులకు సువార్త మేము ప్రకటించాలా ఒక్క రోజైనా ఒక్కరికైనా సువార్థ చెప్పాలా కాబట్టి నైనా అలాంటి అది మేము ఒక అలవాటుగా మార్చుకోవాలా మిమ్మల్ని ప్రేమే బిడ్డలుగా మేము ఉండాలా ప్రవ్వ మీ ప్రేమను చూపించే బిడ్డలుగా మేము ఉండాలా అనేకులకి అలాంటి సేవా పరిచయం నడిపించండి ఇంటున్న వాళ్ళందరినీ మీరు ఆస్వాదించండి నూతనగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు సాక్షులు పెట్టుకొని అయినా పరిశుధాత్మ దేవ మమ్మల్ని నడిపించండి ప్రవ్వ మేము సిద్ధంగా ఉన్న ప్రభావ మిమ్మల్ని నడిపించడానికి ఎన్నో ప్రయాసాలు ఎన్నో కార్యాలు మా కొరకు ఎదురు చూస్తేనే ప్రవ్వ కాబట్టి మేమే ప్రవ్వానైనా ఇసయ్య ఆ సమయం కొరకు ప్రభావ మేము ఇంకా ప్రభావ మేము ముందు పోలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని క్షమించండి ప్రవ్వ మేము వెళ్ళాలా ఎక్కడ మీరు నడిపిస్తే మేము అక్కడికి ఎక్కడ నడిపిస్తే అక్కడికి ఎవరికి చెప్పమంటే వాళ్ళకి వాక్యం చెప్తాం ప్రభావ అన్ని విధాలుగా ప్రభావ అన్ని రకాలుగా అన్ని రకరకాల తెగలు ఆయా భాషలో మాట్లాడి అందరూ ప్రవ్వాక్యాన్ని స్వీకరించేలాగన మేము ప్రకటించలాగన అలాంటి అభిషేకం అలాంటి నడిపింపు మాకు అందరూ దయచేమని రాని బిడ్డలందరూ ప్రభావ ఇంకా ఎంతమంది ఆ కుటుంబీకులు కూడా మీరు ఆస్వాదించి ఇంటోళ్ళని అందరూ నూతనంగా ప్రభావాల పరిచర్య ఇంకా ఉన్నత స్థితికి లేవన్నతని ప్రావ వ్యక్తిగతంగా ఎవరు పరిచయ ఉన్నారు ప్రభావ వాళ్ళ పిలుపు తగినట్లు ప్రభావ వాళ్ళు ముందుకు వెళ్ళాలన్నా ఆ పిలుపుని కొనసాగించుకుంటూ అనేకల్ని ప్రభావ ఆ పిలుపులోకి తీసుకొని రావాల ఆ రీతిగా బిడ్డలందరూ మీరు బలపరిచి నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ పెట్టుకోమని యేసు పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థించుతున్నాం తండ్రి ఇవండి సరే సిస్టర్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపా మనందరికీ ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నాము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకి ఎవరైతే ఈ ఆరాధనలు రాలేని వారు ఉన్నారు వారికిని వారి కుటుంబ సభ్యులకి మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించును గాక మే ప్రైజ్ లాడ్ సిస్టర్ అందరికి